కవీనాపమిరాజు బ్రహ్మణి భక్స సాదనం శ్రీమహాగే సదాశివారంభా శంకరాచార్య వందే అస్మాచార్య పందే గురంపరా్యాయంతో మహిళిస్థోలంద్రియాణ సర్వాణి బ్రహ్మోపనిషదం మాహం బ్రహ్మ నిరాక్రుయా మా బ్రహ్మ నిరాకరోత్రాకరణమస్వ నిరాకరణేస్తు తదాత్మని నిరే ఉపనిషత్సు ధర్మాస్యి సంతుయ సుతు ఓం శాంతి శాంతి శాంతి తస్మాదీ అద్యేహ అదానం అశ్రద్దానం అయజమానం ఆహు ఆశురో వతే అసురాణం హి ఏపనిషత్ రైతస్వ్య శరీరం ధృష్టయావసన అలంకారేణే సంస్కీ ఎన హియముజేష్యంత మన్యూరోపనిషత్తు కొన అసురూపనిషత్తు ముందు చెప్పేస్తారు చెప్పేస్తే దాన్ని పరిహరించాలి దాన్ని దూరంగా పెట్టాలి ఆ తర్వాత దేవతల ఉపనిషత్తు అంటే యథార్థమైన ఉపనిషత్తుకి వస్తామన్నమాట అది క్రమం అసురూపనిషత్తు అంటే ఏంటి దేహమే ఆత్మ అదే అసురూపనిషత్తు ఛాయే ఆత్మ అంటే ఛాయాత్మ నిజంగా చెప్పాలంటే చాయే ఎందుకంటే వీడి దేహం ఎలాగో చూసేది లేదు కదా దేహం అంటే ముఖం ఏం చూస్తాడు ముఖం వీడి ముఖం ఇంకొకటి చూడాలి కానీ వీడేం చూసుకుంటాడు ఎంతసేపు ఛాయే చూస్తూ ఉంటాడు ఛాయను బట్టి దేహాన్ని అంచనా వేసుకుంటూ ఉంటాడు కాబట్టి దేహాత్మ వాదము దేహమే ఆత్మ అనే అదే చలామణి అవుతూ లోకంలో సర్వత్రా అదే చలామణి అవుతూ ఉంటుంది ఆత్మ కాదని చెప్పేవాళ్ళు ఎవరో కొద్దిమంది ఉంటారు ప్రసంగం మీకు ఎక్కడా ఉండదు మహాత్ముడు ఏమంటాయంటే ఈ దేమే ఆత్మంటాడు ఇదే దేవుడు అంటారు దేహాన్ని దేవుడు తింటారు దేహాభిమానంతో నిర్ధారితమైన ఏ పరిచ్ఛిన్న వ్యక్తిత్వం గలదో దాన్ని దేవుడు సరే చిత్రం కాబట్టి దేహాత్మవాదమే నడుస్తూ ఉంటుంది తర్వాత చాలా మంది ఇదేది అంటూ ఉంటారు కానీ దేన్ని దేహాన్నే దేవాలయంగా చేసి దాన్నే తెలియచేస్తూ కాలక్షేపం చేస్తూ ఉంటారు దేహాన్ని కొలవడంతో అయిపోతుంది బతుకంత దానికే సరిపడుతుంది ఒకప్పుడు దేహం యొక్క కామనల్లని దేహాభిమానాన్ని బట్టి వచ్చే కామనల్లని తీర్చుకుంటూ యాభై శాతం లైఫ్ అయిపోతుంది ఆ కామనలు ఆ భోగాల వల్ల వచ్చే రోగాలని సరిచేసుకుంటూ మిగిలిన యాభై శాతం అయిపోతుంది అయిపోతుంది చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో మానవుడు జీవిస్తూ ఉంటాడు దీని పేరే ఈ అస కరడు కట్టిన అసురూపనిషత్తు ఎలా ఉంటుందంటే వాడు దేహమే ఆత్మ దేహం కంటే ఆత్మ లేదేం లేదు కాబట్టి దానం ఏమైనా చేయాలా ఏమీ చేయక్కర్లేదు యజ్ఞం ఏమైనా దానం ఎందుకు చేయాలి దేహ ఆత్మ ఉంటే ఏదో సంతానికి వెళ్తుందని దానికోసం పుణ్యం అని చేయాలి అలాగే యజ్ఞం చేయాలి అసురుడు యజ్ఞం ఏం చేస్తాడు భోగ వాడు యజ్ఞం ఏం చేస్తాడు భోగాల భోగాల కోసమే జీవించి వాడు వాడి యజ్ఞం ఏం చేస్తాడు సో యజ్ఞం చేయడు తర్వాత దానం చేయడు అద దానం అయోధమానం తర్వాత అశ్రద్ధ దానం వాడికి శ్రద్ధే పూర్వకాలం ఎలా ఉంది మన కష్టంస్ ఎలా ఉన్నాయంటే చెప్పుకోవడానికి చాలా సిగ్గు ఉంటాయి ఉదాహరణకు ఎలాగంటే చూడండి ఒక సిస్టమ్ ఉంది అదేంటంటే గురువు దగ్గరికి మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి వెళ్లే సందర్భంలో ఉపనయనం చేస్తారు దాని పేరు ఉపనయనం అంటే ఉపనయనం అంటే ఒక దార పోకు మెళ్ళ వేయడం కాదు ఉపనయనం అంటే ఉపాధి జ్ఞానానికి దగ్గరగా నయనం తీసుకెళ్లడం అంటే అంటే వీడు ఈ కొంత సింబాలిక్స్తిగా మెడలో జన్మని పిలకని బొత్తు అని ఇవన్నీ సింబాలిక్తిగా వీడిని తయారు చేసి నువ్వు నవ్వు యు ఆర్ నాట్ ఏ సింపుల్ అల్లం ఫీలర్గా తిరిగే పిల్లాడివి కాదుగా నువ్వు నువ్వు చక్కగా గురుకులంలో ఉండి చదువుకోవాల్సిన పిల్లాడివి ఈ మంత్రాన్ని గతం చేసుకో అని వారిని ఇనిషియేట్ చేస్తారు ఆ పని ఎప్పుడు చేస్తారు ఎనిమిదో అయితే తొమ్మిదో అయితే చేస్తే వీడు గురుకులానికి పోతాడు గురుకులానికి పోయి పన్నెండేళ్ల తర్వాత అంటే ఇరవై రెండవ ఏటో ఇరవై మూడో ఏటో తల వాపస్ వస్తాడు అప్పుడు స్నాతకోత్సవం చేసి వివాహం చేస్తారు ఇది పద్ధతి ఇప్పుడు సపోజ్ మీరు కుర్రాన్ని ఏ కారణం చేసినైనా గురుకులానికి పంపించలేదు అనుకోండి కొంచెం గురుకులాల పద్ధతి మారిపోయింది ఇప్పుడు సిస్టమ్ మారిపోయింది కదా ఇప్పుడు గాయత్రి మీషట్ చేయాలక్కర్లేదా చేయాలంటే ఎనిమిదవైతే తొమ్మిదో అయితే చేసేయచ్చు చేస్తే వాడు చేసుకున్నది వాడికి చేస్తాడు తల్లిదండ్రులు వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయొచ్చు కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి బ్రాహ్మణ కుటుంబాల్లో పరిస్థితి ఏమిటంటే వీళ్ళు ఎనిమిదో అయితే సెయింట్ ట్యాన్స్ లో జరిపించడానికి హడావుడు తన సార్ తప్పిస్తే వీడికి గాయత్రి ఇనిషియేట్ చేయాలనే హడాలుగా ఉండదు ఎనిమిదవేత ఉండకపోగా పదహారోట కూడా ఉండదు పదహారోట బిక్స్ పిలానీలోనో లేకపోతే ఐఐటీలోనో జరిపించాలనే లేకపోతే లైలా కాలేజీలో జరిపించాలనేటువంటి తహతహలో ఉన్నతారు తప్పిస్తే తల్లిదండ్రులు బ్రాహ్మణ కుటుంబాల్లో మాట నేను చెప్తున్నాను వీడిని వీడికి ఏదో గాయత్రి ఇనిషియేట్ చేయాలని ఎవడో అనుకోడు అయిపోతున్నారు వీడికి ఇరవై నాలుగు ఏళ్ళు వస్తాయి ఇరవై నాలుగు వేలు వస్తే ఇప్పుడు పెళ్లి చేయాలి ఆ దాన్ని వాయిదా వేయలేరు కదా ఓ కట్నం తీసుకుని పెళ్లి చేస్తాను కొన్ని పెళ్లి పెడితే పది మందికి ఏమన్నా దానం చేస్తాడా దానం ఏం చేయరు తీసుకుంటాడు వీళ్ళు వీళ్ళకి ఇస్తారు వీళ్ళు వేళకిస్తారు వీళ్ళు కొత్త చీరలు వీళ్ళకి పెడతారు వీళ్ళు కొత్త చీరలు వాళ్ళకి పెడతారు ఇద్దరు కలిసి నిధులు పోయే ఒక ఎత్తగాడు వాళ్ళలో వాళ్లే పట్టుతీరులు వెండి కంచాలు ఇవన్నీ ఇంటర్ఫేన్ చేసుకుంటారు వాళ్ళలో వాళ్లే డబ్బు ఇంటర్ఫేమ్ చేసుకుంటారు ఐదు లక్షలు కట్నం తీసుకుంటాడు లక్ష బంగారం పెడతాడు ఇక్కినమ్మ వాయనం పుచ్చుకున్న వాయనం వీళ్ళలో వీళ్లే వీళ్ళు పై వాళ్ళకి లేదు ధర్మం లేదు వాళ్ళలో వాళ్లే భోజనాలు కూడా వాళ్ళలో వాళ్లేదు మొదటి మూడు రోజులు ఈయన పెడతాడు ఆ తర్వాత రెండు రోజులు ఆయన పెడతాడు అంటే వాళ్ళలో వాళ్లే ధ్యానం లేదు ధర్మం లేదు యజ్ఞం లేదు నాకు అలకాయ లేదు ఏమీ లేదు ఇప్పుడు వాడికి ఉపనయనం ఇరవై నాలుగు అయితే ఉపనయనం ఇది ఉపనయనం ఎందుకు ఉపనయనం అంటే అర్థం ఏంటి గురుకులానికి వెళ్లేప్పుడు చేస్తే సింబాలిక్ రిచువల్ కు ఉపనయనం ఇప్పుడు వాడు గురుకులానికి వెళ్ళట్లేదు ఏమీ వెళ్ళట్లేదు పోతున్నాడు వాడికి ఉపనయనం ఏది ఏమైనా సందర్భం ఉంది ఉపనయనం ఉపనయనం ఎంతసేపు చేస్తారో పూట ఒక ఒక రెండు మూడు గంటలు ఉపనయనం చేస్తారు తర్వాత అరగంట స్నాతకం గంట రెండు గంటల స్నాతకం స్నాతకం అంటే అర్థం ఏంటి గురుకుల నుంచి తిరిగి వచ్చిన వాడికి చేసే ఉత్సవం గురుకులానికి వెళ్లే వాడికి చేసే రిచువల్ ఉపనయనం గురుకుల నుంచి తిరిగి వచ్చిన వాడికి చేసే రిచువల్ స్నాతకం వివాహం చేసుకునేవాడికి చేసే రిచువల్ వివాహం వీళ్ళు మూడు రిచువల్స్ ని ఒకసారి చేసిన అర్థం ఎందుక రిచువల్స్ అలాగే వస్త అంత వేస్ట్ రిచువల్స్ కాబట్టి నన్ను అడిగితే ఉపనయనం మానేసి స్నాతకం మానేసి వివాహం చేసుకుంటే పోయాడు ఎందుకంటే ఉపనయనం చేసే టైంలో ఉపనయనం చేయలేదు ఇప్పుడు ఉపనయనం కొని గాయత్రి ఇనీషియేషన్ వీడు చేసుకుంటాడండి తప్పని ఆలస్యంగానైనా గాయత్రి ఇనీషియేషన్ చేసుకుంటాడు గాయత్రి చేసుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చాడు అంటే ఓకే ఇనీషియేటింగ్ టు గాయత్రి స్నాటకం అనవసరం అలా కాదండి ఇంగ్లీషు చదువులు ఆ గురుకులం అది కూడా గురుకుల వాసం చేసి చదివాడు ఒక సింబాలిక్ గా అది చేస్తున్నాము అంటే ఓకే చేసినప్పుడు వివాహం నేను ఐఎమ్ ట్రైంగ్ టు జస్ట్ అకామిడేట్ అండ్ జస్టిఫై ఈ స్పిరిట్ కూడా లేకుండా ఎందుకంటే అనవసరం కాదండి క్లీస్ట్ కమ్సే కమ్ ఇంత ప్రసర స్పిరిట్ ఉండాలి వీడికి గాయత్రి మంత్రం వీడికి ఉపనయనం చేస్తున్నారు తల్లిదండ్రులు ఎలా గాయత్రి మంత్రం వాడిని అడిగామా నువ్వు గాయత్రి మంత్రం చేస్తావా ఇవాళ ఏంటంటే అదే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ మరి వైది వారు దూరింగ్ శుభనయనం అంటే ఐదోడ్ నో వీళ్ళు చేస్తున్నారు నేను చేసుకుంటున్నాను బికాస్ దేసైడ్ చేయకుండా పెళ్లి చేయకూడదు అన్నారు కాబట్టి చేసుకుంటున్నాను ఓకే మెళ్ళ యజ్ఞోపేతం వేస్తారు అది నువ్వు వట్టి పెట్టుకుంటావా నో రోజు గాయత్రి చేస్తావా నో కొన చేస్తావా నో మరి ఏం చేస్తావా ఏం చేస్తాను డబ్బులు సంపాదిస్తాను ఇంజనీర్ అయ్యి డబ్బులు సంపాదిస్తాను భోగాలను హోదిస్తాను బహామాస్ లేకపోతే క్రూస్ మీద హనీమూన్ కు వెళ్తాను ప్యారిస్ హనీమూన్ కు వెళ్తాను భోగప్రధానులుగా ఉంటాయి అద దాన వాడేమి దానం చేయడు అయజమాన వాడు ఏమి యజ్ఞం చేయడు అక్షర ప్రధాన వాడికి ఆరాధన వన్ శ్రద్ధ ఉండదు వాడికి కావాల్సింది ఏంటంటే భోగ భోగములు ధనము సోషల్ స్టేటస్ సెల్ఫ్ అంటే అహంకారాన్ని పెంచి పోషించుకొనుక ఇది వాడికి కావాలి చిత్రం ఏంటంటే సొసైటీ బిల్ని నేర్పుతుంది సొసైటీ ఇంపోజ్ చేసేటువంటిది ఇదే సొసైటీలో మనకి కావాల్సింది అదే పీపుల్ వాంట ఇది పరిస్థితి ఎక్కడుంది వేదం చదువుకోవాల్సిన బ్రాహ్మణ కుటుంబాల్లో ఈ పరిస్థితి ఉంది కామకోట పెద్దవారు అదే అనివ్వరు బ్రాహ్మణ కుటుంబాల్లో ఎప్పుడైతే సిగర్థ తగ్గిపోయిందో ఇప్పుడు సమాజంలో మనం ఎవరికి వెళ్ళి ఉపదేశించటానికి వీల్లేని పరిస్థితి వచ్చేసింది అని అనివ్వరు ఎందుకంటే హి సపోస్ది లేడా ఇది ఫీల్డ్ ఆఫ్ స్పిరిచువాలిటీ లీడ్ చేయాల్సిన వాడు ఇలా ఉన్నాడు సో సర్వత్రా కూడా ఆసురపనిషత్తు వచ్చేసింది ఎవరిని నేను పర్టికులర్గా ఎవరిని ఏమంటాం లేదు ఆసురోపనిషత్తు అంటే దేహాభిమానము ధనము భోగములు తప్ప అవే ప్రధానము మిగతావన్నీ కూడా సెకండరీ అనేటువంటి ఉపనిషత్తు సమాజంలో నిండా ఉన్నది అదే ఆహు ఇటువంటి వాడిని చూసి ఆహుహు శిస్టులు అంటారు అవినే ఆసురో బత అయ్యో వీడు భోగప్రధానంగా తయారయ్య అసురుడు వీడు యొక్క సంపదని అసురీ సంపదని పెట్టి కూర్చున్నాడు అసురోపనిషత్తుకు తగ్గవాడు అని ఖదాన్ని ప్రకటిస్తారు సరే అయింది ఇది అసురుల ఇంకా అసురుల యొక్క మరో రూపాన్ని చూపిస్తున్నారు ఎలా ఉంటుందో ఆ రూపం బతుకున్నప్పుడు ఎలా ఉంటుందో చెప్పాం కదా చచ్చిపోయినప్పుడు ఎలా ఉంటుందో చెప్తున్నారు ఒకరు మరణించాడు శ్రేయత మరణించారు మరణిస్తే వీళ్ళు ఆ శరీరాన్ని పట్టుకుని దానికి పూజలోనే మొదలు పెడతారు ఇంత దురదృష్టకరమైన వివేదాన్ని మరొక ఎందుకంటే మీకు ఈ కల్ఫ్స్ ఉంటాయి చూడండి కల్ఫ్స్ అండ్ ఉంటాయి రిలీజియస్ కల్ఫ్స్ అండ్ సెక్స్ విత్ ఇన్ ది హిందూ హోల్డ్ ఎన్ని రెలివియస్ సెక్స్ అండ్ కల్స్ ఉన్నాయంటే హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఉన్నాయి రెలివియస్ సెక్స్ అండ్ కల్స్ అలా ఉంటూ ఉంటాయంటే సో ఈ కల్త్ ఆ కల్ట్ మాస్టర్ ఒకళ్ళు ఉంటాడు ఒక హెడ్ ఉంటాడు వీళ్ళు ఆయన ఉపదేశాలని ఆయన బోధించే తత్వాన్ని ఆరాధించాలనేటువంటి దృష్టిలో వీళ్ళు ఉండరు తత్వారాధన ఎవరికీ అక్కర్లేదు ఆ వ్యక్తిని ఆరాధిస్తారు వ్యక్తులు ఎందుకు ఆరాధిస్తారంటే ఆయన ఏవో మహిమలు ఉన్నాయని ఆరాధిస్తాయి ఆయనకి మహిమలు ఉంటే నీకేం ఒరిగింది అంటే ఆ మహిమను మాకు కూడా చూపించి మా జీవితంలో కూడా కొంత ఇంప్రూవ్మెంట్ కలిగించారు అందుకోసం ఆరాధిస్తారు మంచిది ఏమిటి మీ జీవితంలో ఇంప్రూవ్మెంట్ ఏం కలిగించారు అంటే మాకేమో అదైతే హార్ట్ ఆపరేషన్ చేయించే ముందు ఆశీర్వదించారు ఆపరేషన్ బాగా అయింది హార్ట్ ఆపరేషన్ బాగా అయిందంటే అర్థమేంటి దేహాభిమానానికి సంబంధించిన సమాచారం కానీ అదేమే ఆత్మకు సంబంధించిన మాట ఏం కాదు అది అది మహిమ ఆ మహిమను ఆయన చూపించాడు ఆ మహిమను ఈయన స్వీకరించి ఈ ఆయన అందుకోసం ఆ లేకపోతే మా అబ్బాయికి వేసాకి మామూలుగా లేసాకి మద్రాసుకు వెళ్ళాలి కదా వీళ్ళు మద్రాసుకు వెళ్ళి ముందు ఇంకో తోటికి వెళ్ళి ఆశీర్వచనం తీసుకుని లేసాకి అది సహా రాలేదు ఇప్పుడు ఈ చేసిన వాడిని ఏమనాలి ఈ వెళ్ళిన వాడిని ఏమనాలి సో సో మోస్ట్ అటర్లీ మీనింగ్లెస్ వే ఆఫ్ డూయింగ్ థింగ్ సో అంత కాబట్టి ఇటువంటి వ్యక్తి పూజ తరాధి అలవాటు పడి ఉంటారు వ్యక్తి పూజకు ఎప్పుడైతే అలవాటు పడి ఉంటారో తత్వాన్ని విస్తరించేస్తారు ఇంకా తత్వం ఫోకస్ లో ఉండదు మీకు ఫోకస్ లో సత్యంగానే ఉంటుంది లేకపోతే అసత్యంగా ఉంటుంది రెండూ ఉండవు కొంత సత్యం కొంత అసత్యం ఉండదు ఫోకస్ లో జనరల్ గా అలా ఉండదు కాబట్టి వీళ్ళు వ్యక్తి మీరుకి ఆరాధిస్త అలవాటుకొని ఉంటారు కాబట్టి వ్యక్తి యొక్క మేజర్ డిఫైనింగ్ వ్యక్తి అంశం ఏమిటండి దేహం మీరు ఒక మనిషిని మనిషి అంటే దేహం ఉంటుంది మనస్సు ఉంటుంది బుద్ధి ఉంటుంది ప్రాణం ఉంటుంది ఆత్మ ఉంటుంది లక్ష రమ్మడి ఉంటాయి అనేక గొప్ప గొప్ప విషయాలన్నీ ఉంటాయి సర్వాంతర ఆత్మ వీటన్నిటికీ మూలంలో ఆత్మ ఉంటుంది కానీ మీరు వ్యక్తిని దేంతో గుర్తిస్తారు దేహం ద్వారా గుర్తిస్తారు కాబట్టి వ్యక్తిని ఆరాధించటానికి అలవాటు పడ్డవాడు ఆ దేహం ప్రేతస్య వాడు ప్రాణం పోయాడు కానీ ఆ దేహాన్ని వీళ్ళు వాడు కూడా దేహాన్నే ఆరాధించటానికి అలవాటు పడ్డారు కనుక మరణించిన తర్వాత కూడా దేహాన్నే వీళ్ళు ఆరాధిస్తారు అంటే ఏం చేయాలంటే దేహాన్ని నెగ్లెక్ట్ చేయాలి నెగ్లెక్ట్ దేహాన్ని ఏం చేయాలంటే ప్రాముట్ గా ప్రాక్టికల్ గా డిస్పోజ్ ఆఫ్ తీసేయాలి ఉదాహరణ హిందూ కల్చర్ లో ఆ దేహాన్ని తీసుకువెళ్లి అగ్నికి సమర్పించే సఖదిక సంస్కృతిలో ఎందుకంటే వేదంలో అగ్ని ఆడుతారు ఆ సమిధలు ఆజ్యము ఇలాంటివన్నీ సమర్పించేవారు ఇప్పుడు ఈ దేహాన్నే ఒక సమిధ కింద చేసేసి అగ్నికి సమర్పించేది సఖదిక సంస్కృతి అగ్నికి సమర్పించడం అన్నది బేసిక్ పాయింట్ అక్కడ దాని చుట్టూ నమస్కారం చేయటం ప్రదక్షిణ చేయటం నీళ్లు సమర్పించడం ఇవన్నీ కూడా రిచువల్ లో భాగం ఇట్స్ పార్ట్ ఆఫ్ ది రిచువల్ ఈ రిచువల్ కూడా ఎలాగ డెవలప్ అయ్యిందంటే ఒకరే సీరియల్ డెవలప్ అయ్యింది అందుచేతనే ఆ రిచువల్ లో వాళ్ళు శ్లోకాలు ఏవో చదువుతారు మంత్రాలు ఏవో ఉంటాయి మంత్ర మంత్రం అంటే అసనాతనం శ్లోకం అంటే ఈ మధ్య కాలంలో వచ్చిందని ఆ భేదంతో చెప్తున్నాను నేను ఏవో మంత్రాలు ఉంటాయి మంత్రాలు ఏమంటే పురుషుల సూక్తం చెప్తాను సహస్ర చీపురుషపురుష అని చెప్తారు ఇంకేం మంత్రం ఉంటుంది ఆ పరమేశ్వరుణ్ణి వర్ణిస్తారు పురుషుడు అంటే విరాట్ పురుషుడు వీడు విరాట్ పురుషుల్లో అందం మళ్లీ విరాట్ పురుషుల నుంచి బయటకు వచ్చినట్టు కనుపడ్డాడు మళ్లీ విరాట్ శ్లోకలిపోయాడు ఒక దండం పెడతాడు పురుషుడు సుఖ అంతకంటే మంత్రాలు ఏవో ఉంటాయి యువ ఉంటాయి మెయిన్ అది ఆ శ్లోకాలు శ్లోకాల గరుడు పురాణంలో పురాణ వాంగ్మయంలో శ్లోకాలకు లోటే ఉంది ఓ ఓ ప్రేతమా నువ్వు ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు మా చుట్టూ తిరక్కు నీకేమో అన్నం పెడతాము నీకు పాలిస్తాము అంటే ఇలాంటి అర్థంతో ఏవో కొన్ని శ్లోకాలు సందర్భ ఉంటాయి కొన్ని మరీ అసలు ఉంటాయి వాట్ ఎవర్ ఏవో శ్లోకాలు చెప్తాను ఏదో రిచువల్ ఏదో ఉంటుంది రుచువల్ అనేది ఉంటుంది చూడండి సమ్ రిచువల్ ఇదే అసలే రిచువలిస్టిక్ సొసైటీలో రిచువల్స్ చెయ్యని సొసైటీలోనే రిచువల్స్ ఉంటాయి బుద్ధిజం మొదలైన వాటిల్లో రిచువల్స్ ప్రధానం కాదు అక్కడ అటువంటి కల్చర్లోనే ఏదో చిన్న చిట్టగా రిచువల్స్ వస్తాయి అలాంటిది ఇక్కడ రిచువల్స్ ప్రధానమైనటువంటి కల్చర్లో రిచువల్ ఉండడంలో ఆశ్చర్యంగా ఉంది ఏదో చిన్న చిట్ట రిచువల్స్ ఏవో ఉంటాయి దాంతో కొంత మీనింగ్ ఉంటుంది కొన్ని మీనింగ్లెస్ గా కూడా ఉంటాయి కాబట్టి వాట్ ఎవర్ మీనింగ్ ఫుల్ రిచువల్ ప్రాక్టికల్ అండ్ మీనింగ్ ఫుల్ రిచువల్ తక్కువ ఎక్కువ పాయింట్ కాదు ఇట్ మస్ ప్రాక్టికల్ అండ్ మీనింగ్ ఫుల్ ఆ రిచువల్ని చేసేసి దేహాంగ అగ్ని సమర్పించి వచ్చేసేయండి అంటే గాని వీళ్ళు ఆత్రోపని శక్తి ఏమిటి ఆ దేహాన్ని వీళ్ళు పూజ చేయడం ప్రారంభిస్తారు ఆ దేహానికి భిక్ష ఏర్పాటు చేస్తారు దిక్షపోయిన దేహానికి భిక్ష ఏమిటండి తెలుసునండి పోనీ ఇదే భిక్ష తీసుకెళ్లి వాడు ఎవరో ఆటలతో అనుమతిస్తున్నాడు వారికి పెట్టరా అంటే పెట్టడు వీళ్ళు శవానికి భిక్ష వేస్తాడు వెరీ పెద్దమ్మ దేవాలయానికి మీద వెళ్తే అన్నం కుంభావనకు పోస్తాడు ఓ బస్తాడు దిగో అక్కడ మట్లో పోసేస్తాడు వండేసి దానికి ఏమో నెలలో వదిలేసి మట్టిలో పోసేస్తాడు అది ఏది తిన్నానుకున్నారు పక్షులు కొద్దిగా తినేసి లేచి ఇంకా తర్వాత అది శస్తే అది వాసన వేస్తూ ఉంటుంది అది మట్టిలో పోసేస్తాడు ఎందుకురా అంటే డేవికి పోసేసామంతే పోనీ డేవికి పోసింది ఎవరైనా తీసుకు తినస్తాము అది మట్లో పోసేస్తాడు అయితే పోనీ మట్టిలో పోసిస్తే అడుగు పోర్షన్ మట్టి ఉంటుంది పై పొర్షన్ రైస్తోంది బాగానే ఉంటుంది కదా తీసుకొచ్చు కదా అంటే ఇప్పుడు తీసుకోకూడదు దేవిది మనం తినకూడదు అని ఒక సెంటిమెంట్ ఒకటి కదా చేస్తారట ఇప్పుడు ఏం చేస్తారా ఎవరో కొబ్బరికాయ రోడ్డు మీద వేసుకు వచ్చేస్తాడు కదా రోడ్డు మీద కొబ్బరికాయ ఆ పెంకులు కాళ్ళలో పుచ్చుకుంటాయి తోట వెళ్ళి వెళ్ళకి వాడు అదేమీ ఆలోచించడు తర్వాత లోపల ఉన్నటువంటి ఆ పదార్థం మనం తినదగ్గ పదార్థం ఏదో రూపంగా దాన్ని తినొచ్చు దేవుడు ప్రసాదంగా తినచ్చు అంటే అది తీసుకోకూడదు అంటే అది ఏమిటంటే ఏదో వీడిలో ఉండే దోషాన్ని దానికి తగిలించేసాడనమాట వీడు అలాంటి జరుగుతు సెంటిమెంట్ పెట్టి అది తీసుకోకూడదు అని పెడతాడు కాబట్టి వీళ్ళు ఎవరు తీసుకోరు దాన్ని అది మట్టిలో వేసేస్తాడు దాన్ని అంటే మనం రోడ్డు మీద కొట్టేస్తే మట్టిలో పడిపోతుంది నీకు అవుతున్నాం ఎవరైనా పిల్లలు కొంచెం శుభ్రమైన మొక్క ఉంటే కొంచెం దురుక్కుని వాళ్ళు తింటే వాళ్ళు తింటారు ఏంటి రాయి పెట్టి జాగ్రత్తగా కొబ్బరికాయని కొట్టి ఆ పెంపులు ఎవలకాలంలోనూ రోడ్డు మీద పడకుండా తీసి దాని లోపల ముక్కల్ని కట్ చేసి వేదవాళ్ళకి పెట్టచ్చు కదా అది పెట్టకూడదు సో దిస్ కైండ్ ఆఫ్ మీనింగ్ రిచువల్స్ తోటి సమాజం నడుస్తూ వాట్ ఎవర్ సో ప్రేతానికి దిక్ష పెడతాడు శరీరం దిక్షగా కొత్త వస్త్రాలు అలంకరింప చేస్తాయి తర్వాత అలంకారేణ అలంకారా అంటే పుష్పమాలలు వేస్తాడు తర్వాత ఇంతేమో కూడా వేస్తాడు ఇచ్చి ఉదిరితే ఉంగరాలు పెడతాడు బంగారాన్ని కూడా ఏదో పెడతాడు అలంకారం చేస్తాడు ఈ విధంగా సంస్కారాలను చేస్తూ ఉంటాడు స్వామిగా బతుకున్న మనిషికి సంస్కారం చేయటమో లేకపోతే ఏదైనా ఒక విగ్రహాన్ని ఆరాధించేప్పుడు చేసిన సందర్భంలో చేసే సంస్కారాలు ఏవో ఉంటాయో అలా అవి అలాంటికి పోయి ఈ కట్టిపడిన శరీరానికి ప్రేత శరీరానికి మృత శరీరానికి సంస్కారాలు చేయటం ప్రారంభిస్తారు ఇదంతా కూడా ఎందుకంటే ఇవన్నీ చేస్తున్నారంటే ఈ సంస్కారాలను ఇక్కడ చేయటం వల్ల పుణ్యలోకం దొరుకుతుంది అంటాడు అమృలోకం జేష్ంతో మన్యంతో ఏంటి ఈ ఈ ప్రేత ఈ దేహానికి అంటే అసలు మనం చెప్పే సిద్ధాంతానికి మనమే విరుగుతాం ఇప్పుడు మనం ఏమని చెప్తాం పుణ్యేన పాప పాపే పుణ్యస్ పుణ్యన కర్మణ పుణ్యస్పుణ్యర్మణ పాప పాపేన అని సాద్యంలో వచ్చింది పంచాయతీ విద్యలో వచ్చింది ఐదో అధ్యాయంలో మీరు పుణ్యకర్మ చేసుకుంటే పుణ్యఫలాన్ని దేహ త్యాగం చేసిన తర్వాత పొందుతారు పాపకర్మ చేసుకుంటే పాప ఫలాన్ని దుఃఖాన్ని అనుభవిస్తారు ఇది బేసిక్ ట్రూత్ బేసిక్ లా ప్రతి మాట ఇది లాంటి విరుద్ధమే ఇప్పుడు ఈ దేహానికి అలంకారం చేస్తే ఈ జీవుడికి సుఖం వస్తుందని వీడు అనుకుంటున్నాడు ఎలా వస్తుంది ఆ జీవుడికి చేసుకున్న పుణ్య పాపాలు వాడు అనుభవిస్తాడు కానీ వాడిక్కడ విధులు పెట్టిపోయిన దేహానికి నువ్వు చేసేదో చేస్తే వాడికి ఏమొస్తుంది అనేది రాదు అది అది కర్మ కాదు వాడు వాడికి సంబంధించింది కాదు దానివల్ల ఏమైనా పుణ్యం వస్తే వీడికి కానీ వారికి ఏమొస్తుంది కానీ వీడేమనుకుంటాడంటే దేహానికి చేసిన సంస్కారాల వల్ల ఆ పరలోకాన్ని పుణ్యలోకాన్ని జయించడం పొందడం అని భావన చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఆసు ఉపనిషత్ దీంట్లో ఏమి స్థానం లేదు అని మరి శాస్త్రం వల్ల చెప్తోంది ఇది సాందోగ్యోపనిషది అష్టమాధ్యాయస్ అష్టమ ఖండా బాహ్యదారులు తస్మాత్య అధ్యాప్త్యను వర్తతే ఈ విరోచనుడు తాను తెలుసుకున్నటువంటి ఆసు ఉపనిషత్తుని చాలా భద్రంగా వెనక్కి పట్టుకెళ్లి హరే బాబు దేహమేరా ఆత్మ అని ఛాయాత్మవాదాన్ని దేహాత్మవాదాన్ని విద్యార్థులకి ప్రేమగా చాలా శ్రద్ధగా వాళ్ళని ట్రైనింగ్ కూడా ఇచ్చాడు కాబోయేమిటి చెప్ప చెప్పయాత్మవాదాన్ని విద్యార్థులకి కరెక్ట్గా బోధించాడు బోధించడంతో వాళ్ళు వాళ్ళ శిష్యుడికి బోధించారు శిష్య ప్రశిష్య ఇలాగా అంద పరంపర ఇలాగ నడిపించేశారు అంతేకాని ఈనాటికి కూడా లోకంలో ఈ ఆసు ఉపనిషత్తు బాగా ప్రచారంలో ఉంది అనే శంకరులు అంటున్నారు ఈనాటికి ఆయన కాలం నాటికి కూడా ఉంది ఆయనకాలం కూడా ఉంది ఎలాగంటే తిహ లోకే అద దానం అవిభాగశీలం ఈ లోకంలో మనకి ఇటువంటి మనుషులు కనపడతారు వీళ్ళెవళ్ళు అద దానం అంటే దానం చేయదు దానం అంటే అర్థం ఏంటో తెలుసుకున్న దానానికి శంకరులు ఎప్పుడూ కూడా నా కొమ్ము నీతి ఇవ్వటం అర్థం చెప్పరు విభాగము అర్థం చెప్తారు నేను ఇప్పటికీ భాషను చూస్తున్నాను దాన శబ్దం అనేది మంత్రాల్లో శంకరులు వ్యాఖ్యానం చేసిన సందర్భంలో పది చోట్లైనా వచ్చి వచ్చిన ప్రతిసారి కూడా విభాగము అర్థం చెప్తారు విభాగించద్దానికి అర్థం ఏంటంటే నీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపద నీ దగ్గర జతగూడినప్పుడు పేరుకున్నప్పుడు దాంట్లో నీకు కావలసిన భాగం నువ్వు మిగిలిన భాగాన్ని ఇతరులకి ఆ సందర్భానుసారంగా పంచిపెట్టడము దాని పేరు విభాగం మన స్వంతం ఇంకోహరికి ఇవ్వడం అని అర్థం దాంట్లో మనకు ఎంత అవసరమో అంటే మన స్వంతం మిగిలిన మన చేతుల్లోకి వచ్చింది కాబట్టి మనం యథోచితంగా దాన్ని పంచిపెట్టేయటమే దీన్ని విభాగము అని అంటాం ఒకసారి హై స్కూల్ కు వెళ్తున్నాను నేను వెళ్తుంటే ఒక పెద్ద ఆయన పిలిచి ఒక పెద్ద పళ్ళ బొట్ట ఒకటి నా చేతిలో పెట్టాయి రెండు కథ మొయ్యగలుగుతాను చెప్పి దాని అర్థం ఆ పళ్ళు నన్ను తీసేసుకోమని కాదు ఆయన ఏమన్నా నువ్వు ఒక్క పండు తీసుకో నీ క్లాస్ లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు నలభై మంది ఉన్నారు నలభై పళ్ళు ఉన్నాయి దాంతో ఒక్క పండు నువ్వు తీసుకో మిగిలిన ముప్పై పళ్ళు ఏదైతే క్లాస్ రూమ్ కు తీసుకెళ్ళి ఒక్కొక్క పండు పంచిపెట్టు అని నాకు అప్ప నేను ఈ బుట్ట పట్టుకుని క్లాసులోకి వచ్చాను ఓ కొండ తీసుకుని నా సీట్ దగ్గర పెట్టుకున్నా ఈ బుట్ట పట్టుకుని ప్రతి వాడి దగ్గరకు వెళ్ళే ఒక కొండ దగ్గర పంచు పెట్టేశాను దీన్ని విభాగము అంటే కాబట్టి ఇటువంటి విభాగం చేసేటువంటి స్వభావం విరిక లేదు అన్నం అశ్రద్ధానం సత్కార్యేషు శ్రద్ధారహితం వీరికి సత్కార్యముల ఎందు శ్రద్ధ ఉండదు సత్కార్యములు అంటే శ్రతంటే ఈశ్వరుడు ఈశ్వరుణ్ణి ఆరాధించే కార్యములు ఈశ్వరుని వైపు మనల్ని ముందుకు నడిపించేటువంటి కార్యములు కర్మ కాని ఉపాసన కాని జ్ఞానం కాని వాటి ఎందు వీరికి ఏ రకమైనటువంటి ఉండదు ఎందుకంటే వీడికి దేహమే ఆత్మ దేహమే దేవుడు ఇంకా దేవుడే లేడు అనే ధోరణులు వీడు నడిపిస్తూ ఉంటాడు అయజమానం అయజను స్వభావం తర్వాత యజ్ఞము అనేది ఒకటి ఉంది యజ్ఞ శబ్దానికి చాలా సంకుచితార్థం ఉన్నది అంటే ఒక అగ్నిని విరేమించి సమిధలు ఆజ్ఞము ఇత్యాది ద్రవ్యము అని దేవతలను ఉద్దేశించి సమర్పించుట అనే ఒక పర్టికులర్ మీనింగ్ లో అర్థం ఉన్నది యజ్ఞ శబ్దానికి నమమా అంటే నాది కాదు అని సమర్పించటము సమర్పణాభావంతో చేసేటువంటి పని ఏదైనా యజ్ఞము అనబడుతుంది సో ఆ సమర్ప ఈశ్వరార్పణ వస్తూ అని మీరు ఏదైనా ఒక పని చేసినట్లయితే యజ్ఞం అనబడుతుంది ఇప్పుడు బేద కుర్రవాడికి పాఠని చెప్పి నువ్వు నాకేమైతే చూస్తుంది ఇవ్వక్కర్లేదు అవి నువ్వు బాగా నాకు అదే చాలు అది యజ్ఞం అవుతుంది వేదవాడికి అన్నం పెట్టారనుకోండి అది యజ్ఞం అవుతా యజ్ఞం అంటే కేవలం నెయ్యి హోమం చేస్తేనే యజ్ఞం అని కాదు ఇవన్నీ యజ్ఞాలు కాబట్టి యజ్ఞ శబ్దానికి విస్తృతమైన అర్థాన్ని కూడా మీరు తీసుకో మొత్తానికి మనకున్న శక్తిని అనుసరించి సమర్పణభావంతో నిష్కామంగా చేసేటువంటి సేవా కార్యాలకి యజ్ఞం ఓడిపోయారు అటువంటి యజ్ఞాలు వీడు ఎప్పుడు ఆ స్వభావం లేదు ఏదో ఇవేళ యజ్ఞం చేయట్లేదని కాదు అయజమానం ఇప్పుడు యజ్ఞం చేయట్లేదని కాదు ఇప్పుడు యజ్ఞం చేయకపోవచ్చు అలా ప్రతిరోజు చేయలేదు కదా ఇప్పుడు చేయ చేసే స్వభావం ఉందా లేదా వీడి అయజ అయజన స్వభావం ఆహో ఆ ఖల్వయం స్వభావో బత అంటే అయ్యోన పెద్దలు ఇలా అంటారు ఆహోహు పెద్దలు వీడిని చూస్తారు చూసి ఏ ప్రవీలా ఉన్నాడు అయ్యో అయ్యో మరి అసురస్వభావంలో ఉన్నాడే వీడు ఎత ఏం స్వభావ వీడు అపుర ఆసుర కల్వయం అసూరస్వభావం గలవాడు వీడు అని అన్నాడు చిన్న పిల్లలు ఉన్నాడు వాడు ఆ క్షేమని వాటిని కొట్టుకు చంపేస్తున్నాడు చంపిస్తుంటే పెద్దలు అన్నారు ఏమిట్రా వీడు వీడిని కాపలా ఇంత హింసాస్వభావం కలిగి ఉన్నాడే వీడు అపుర స్వభావంలో ఉన్నాడే అని అన్నారు వీడు పెరిగి పెద్దవాడే వాడు నిజంగా పరమ క్రూరాత్ముడుగా తయారై నిజంగా అసారిజం వాళ్ళలో ఉందన్నమాట కాబట్టి ఆ రకంగానే వీడు భోగప్రధానంగా ఉన్నాడు తప్పిస్తే ఎప్పుడు మంచి పని ఎప్పుడు ఎవరికి చేయకపోవటమో ఇది చూసి వీడు అసురహడు రాక్షస అసురస్థ కాదు అంటే అసుసూరం అంటే తన పొత్త తన అనే స్వభావంలో వీడున్నాడు అని వీళ్ళు ఇలాంటి స్వభావంలో ఉన్నాడే అయ్యో అంటే వీడి వల్ల పది మందికి ఉపకారం దొరకపోగా ఉపకారం కూడా దొరుకుతుందనే భయంతో కొంచెం అయ్యో బాధపడతారు శిష్ఠులు అదే ఆయనంటారు ఖిజ్యమాన ఆహుహూ శిష్టాహ శిష్ఠులు శిష్ఠులు అంటే పవిత్రమైన జీవనం గలవారు అర్థం పండితులు శిష్ఠులు పండితులు శాస్త్రం చదువుకుని పవిత్రంగా జీవించేటువంటి వాళ్ళు శిష్టులు వాళ్ళు అంటారు అయ్యో పాపం అయ్యో వీడు మరీ దుస్తుల్లో ఉన్నాడయ్యా భోగపరాయణుడు అయ్యో అని అంటారు అంటే వీడి వల్ల వాళ్ళకి ఉపకారం ఉండదు అని అలా అంటారు అసురానాం అస్మాత్ అశ్రద్ధానాభిలక్షణానభిలక్షణ ఏ సోపనిషత్ అసురులకు కూడా ఉపనిషత్తుంది ప్రతి వాళ్ళకే ఉపనిషత్తు ఉపనిషత్తు అంటే వాళ్ళు చాలా పవిత్రంగా భావించేటువంటి సిద్ధాంతం అదే ఉపనిషత్తు మావోయిస్టులు మావోస్ రెడ్ బుక్ అని ఒకటి పెట్టుకుంటారు అది వాళ్ళ ఉపనిషత్తుది దాంట్లో రాసి దాంతో రాసే దాంట్లో ఏమన్నా రాస్తారు అంటే బూర్వోస్ అందరినీ వరుస కొట్టి తంపుకుంటూ పోండి రాస్తారు అదే విద్యాలో గడాసేనో లేడరు ఆయన ఆయన గ్రీన్ బుక్ అని ఒకటి రాసి పెట్టాడు ఇస్లాం కదా గ్రీను సో గ్రీన్ బుక్ అని రాసింది ఆ గ్రీన్ బుక్ వాళ్ళకు ఉపనిషత్తు దట్ ఈస్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ దట్ కంట్రీ అది ఉపనిషత్తు అలాగే ఈ కల్ట్స్ వాళ్ళు కూడా ఏవో చిన్న బుక్ ఒకటి రాస్తారు అంటే అదేవోపనిషత్తు వాళ్ళకి ఆ చిన్న బుక్ ఉపనిషత్తు ఆ బుక్ లో కొన్ని వాల్యూస్ ఉంటాయి ప్రేమ దయ ఇలాంటి వాల్యూస్ ఏవో ఉంటాయి ఈ వాల్యూస్తో పాటుగా వాటి మూలంలో ఆ పర్సనాలిటీ వర్షిప్ ఉంటాయి మనం దయని కలిగి ఉండాలి ఎందుకని మాస్టర్జీ చెప్పారు కాబట్టి మనం దయని కలిగి ఉండాలి అలాగే అనమాట అంతేగాని ఆ దయాగుణాన్ని అది వేదాల్లో చెప్పారడం శ్రీకృష్ణుడు చెప్పడం శంకరులు చెప్పారనం అలా కాదు మన మాస్టర్జీ చెప్పారు అలాగే సో ఈ విధంగా సమ్ కల్పిష్ యాటిట్యూడ్స్ ఉంటాయి వాట్ ఎవర్ ఎవరో కొన్ని సత్తులు ఇది వీరిని చూసి అశ్రద్ధ దానత అంటే శ్రద్ధ లేకపోవటం ఆదిశబ్దం కదా అయజమానత అండ్ ఆల్సో ఇంకొకటి ఉంది కదా అదదానం దానుల లేకపోవటం ఈ లక్షణాలన్నీ చూసి ఈ మూడు లక్షణములు కలిగిన ఉపనిషత్తు ఇది అసురుల ఉపనిషత్తు తయోపనిషద సంస్కృత సంతహా వీళ్ళు చక్కగా ఆ ఉపనిషత్తులో సంస్కారాలు పొందుంటారు ఈ భోగ ప్రధానమైన ఉపనిషత్తులో వీళ్ళు బాగా టూ ట్రైనింగ్ అయి ఉంటారు వీళ్ళకున్న సంస్కారం అది భోగ సంస్కారమే ఉంది వీళ్ళకి అందుకంటే వేరే సంస్కారం ఒక ఆయన అన్నాడు నాకు హార్ట్ ప్రాబ్లము హార్ట్ ప్రాబ్లము స్టమక్ ప్రాబ్లం ఆ హార్ట్ కాదు కాదు కాలేయం కాలేయం అంటే స్క్రీన్ అనుకుంటారు లివర్ ప్రాబ్లం ఏదో ఉండదు లివర్ ప్రాబ్లం ఉంటే ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్లారు ఆ ఒక ఆయన ఏదో మహిమ ఏదో చేశారు లివర్ ప్రాబ్లం తగ్గింది తగ్గితే కాబట్టి ఆయన దేవుడు నిరసిస్తుంది అని అంటారు కానీ ఓ మహాత్ముడు అడిగాడు లివర్ ప్రాబ్లం తగ్గింది దానివల్ల మీ ఆయు శరీరారోగ్యం కుంచబడింది దాంతో సందేహం లేదు ఆయన మీకు ఉపకారం చేశారు కానీ ఆ ఉపకారాన్ని దాన్ని ఒక ఆధ్యాత్మికమైన స్థితిగా వర్ణించే పరిస్థితి లేదు ఆయన డాక్టర్ చేసి మనం ఏం చేశారు డాక్టర్ దేహాన్ని రక్షిస్తాడు కొంతసేపు అంతేగాని దేహమే ఆత్మ కానే కాదు ఆయన దేహం ఆత్మ కాదని ఆయన బోధించను లేదు నువ్వు తెలుసుకోవాలూ లేదు వాట్ హెయిన్ యూ అండ్ వాట్ యూస్ గేమ్ ఇస్ ఈ సచ్ సిల్లీ థింగ్ దాన్ని నువ్వు దాన్నే ఒక దైవం చేసి దాన్నే పూజ చేస్తున్నావు అంటే దీన్ని ఆసులోపణత్తు అంటారు తప్ప మరేమీ కాదు కాబట్టి దేహారోగ్యం అవసరమే కానీ దేహారోగ్యమే దైవము అని అలాగే ఉండరాదు కానీ వీళ్ళు అశ్వపనిషత్తులో సంస్కారాన్ని పొంది ఉన్నారు కనుక వీళ్ళు ఆ సంస్కారాలనే వాళ్ళ జీవితంలో అనుభవానికి తీసుకొస్తూ ఉంటారు అది ఎలా ఉంటాయంటే ప్రేతస్య శరీరం కూనాపం అండి చచ్చిపోయిన శరీరం అంటే అర్థమేటండి శవము అని అర్థం ప్రేత అంటే చచ్చిపోయిన వాళ్ళు ప్ర ఇత ఇక నుంచి వెళ్ళిపోయాడు ఇంక మళ్ళీ వాపసు రాడు శరీరము అంటే కూనాపం అంటే శవమును అనర్థం దిక్షమాళ్యాన్నాదిల వసన వస్త్రాదినా ఆచ్ఛాదనాది ప్రకారేణ అలంకారేణ పతాకాదికరణేనా సంస్కంతి ఈ శవానికి సంస్కారాలు తెస్తూ ఉంటారండి ఎలాగో భిక్ష శవానికి భిక్ష ఏమిటి అంటే గంధాన్ని అదుగుతా అదుగుతా గంధపు గట్టలతో తగలబెట్టే ఉంటారు శవాన్ని గంధం గట్టలతో తగలబెట్టడం ఏంటండి పద్ధతి కాదు కదా అంటే అసురోపనషత్తు యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా లేకపోతే గంధం గంధం అయింది మాల్య ఇంకక్కడి నుంచి ఇంకా క్యూ కట్టేసి మాలలు తీసుకువెళ్ళి ఆ శవం మీద వేసేస్తూ ఉంటారు ఇదంతా కూడా కొన్ని ఉంటాయంటే ఉదాహరణకి మా చిన్నప్పుడు మాల మాల ఒకని మెడవేయడము అనే సందర్భాలు రెండో మూడో ఉన్నాయి ఇప్పుడు అంత ఇప్పుడు అంతా ఎవరివేర్ మాల యొక్క బిజినెస్ పెరిగిపోయింది మాలలు అధికంగా ఉత్పత్తి చేయడం పువ్వుల వ్యాపారం పువ్వుల రైతులు వాళ్ళ అప్పుడప్పుడు ఆత్మహత్య చేసుకోవడం వాళ్ళకి గిట్టుబాటు ధరలు లేకపోవడం ఈ పుష్పాలన్నీ మాలలు కట్టేసి ఎక్స్పోర్ట్ చేయడం ఇదంతా కమర్షియల్ యాక్టివిటీ అయిపోతుంది కమర్షియల్ యాక్టివిటీ అయిపోతే ఇది పిరికి బియ్యానికి ఒకే మంత్రం సో ప్రతిదానికి మాలే మనిషి బతికితే మాలా చచ్చిపోతే మాలా ఇంకా మాలలు కూడా పెద్ద పెద్ద మాలలో వీడి భక్తి బాగా ఎక్కువ ఉండాలంటే బాగా పెద్ద మాల ఉండాలి చచ్చిపోయినప్పుడు భక్తి చూపించేస్తాడు చచ్చిపోయినప్పుడు భక్తి ఎందుకు చూపిస్తాడు ఏదో ఉంటుంది దాంట్లో ఆ భక్తిలో కూడా ఏదో ఉంటుంది ఎంజీ రామచంద్రుని చచ్చిపోయినప్పుడు జయలలితను జానకి అనే ఇద్దరు ఆ శవం పక్కన నేను మోర్ ఇంపార్టెంట్ పొజిషన్ శవం పక్కన పొజిషన్కి వాళ్ళిద్దరూ పెద్ద గట్టారు శవం పొజిషన్ శివరాజి ఏముగో ఎన్టీ రామారావు గారు తెలిసిపోయినప్పుడు ఆ శవం గురించి దెబ్బలు ఆడేస్తున్నారు ఆ శవం నేను నేను దాన్ని అలంకారం చేయాలి అక్కడ నేను ప్రధానంగా ఏడవాలి రోజు రోజించడానికి కూడా పోటీ నేను రోజించాలి వాళ్ళే వాళ్ళు రోజించి వాళ్ళు దూరంగా ఉన్న రోజించమని కావాల్సి వస్తే ఆ శిరస్సు దగ్గరకు నేను రోజించాలి ఆ శవాన్ని ప్రధానంగా నేను అలంకారం చేయాలి అది నా శవం నాకే అధికారం అని ఆ శవం మీద దెబ్బ ఇదంతా కూడా పెద్ద పెద్ద నాయకులు అలా ఉంటే సామాన్యులు ఏమైనా అంతకంటే అధికంగా ఏమైనా ఉన్నారు వీళ్లు అలాగే ఉన్నారు సామాన్యు రోడ్ అలాగే ఉన్నారు క్రైమ్ తర్వాత కొని సామాన్యు రాజకీయ నాయకులు ఎలా ఉన్నారు కొని గార్డ్ మెన్ ఏమైనా బెటర్ ఉన్నారా ఎక్కడో మీకు ఈ మధ్య కాలంలో మనం కోర్టు చేయగలిగినటువంటి వ్యక్తి పేరు స్వామి రామసుఖర మహారాజ్ ఆయన దేహత్యాగం చేసిన సందర్భము ఉపనిషత్తులలో ఉండే తత్వాన్నంతా కూడా అందరికీ ఆవిష్కరించే విధంగా ఆయన దేహకారు ఆ దేహాన్ని ఎలా సంస్కారం చేయాలి ఏం చేయాలి అంతా కూడా ఆయన నిర్దేశం ఆయన సమాధి కట్టద్దు స్మృతి మందిరం కట్టద్దు నా పేరు మీద ఎటువంటి కన్స్ట్రక్షన్ ఒక ఇటుక మీద ఇంకొక ఇటుక పెట్టద్దు నా పేరు మీద మీరు పూజలు చేయొద్దు పారాయణలు చేయొద్దు మీ మోక్షానికి మీరు చేసుకోండి మీ సాధనలు మీరు చేసుకోండి మీ నిత్యకర్మానస్థానం మీరు చేసుకోండి నా పేరు మీద మీరేమీ చేయద్దు నా పంచ లేదంటే నేను కూర్చున్న ఆసనము వీటి అన్నింటినీ స్మృతి చిహ్నాలుగా పెట్టి ఒక ఒక బిల్డింగ్లో పెట్టి వాటిని వచ్చిన వాళ్ళందరికీ చూపిస్తే ఒక టికెట్ పెట్టి ఇలాంటి వేషాలు ఏమీ వేయద్దు నాది స్మృతి చిహ్నాలు అసలు ఏమీ పెట్టడానికి వేయ నా బోధలే నా స్మృతి అని ఆయన అనలేదు అని మనం అనుకోవాలి ఆ విధంగా చాలా ఆదర్శమైనటువంటి దైవోపనిషత్తు కలిగినటువంటి సందేశాన్ని వారు ఇచ్చారు వారి వీళ్ళు చూసి అందరూ ఆశ్చర్యపర దాన్ని ప్రకటించారు గీతా నేను చదివాను ఆ వీళ్ళు అబ్బాబాబ్బా ఎంత ఉదాత్తమైనటువంటి జ్ఞానాన్ని ఆయన అటువంటి మహాత్ములు కొద్ది మంది మినహాయిస్తే ది సోకాల్డ్ గాడ్ ది హెడ్స్ ఆఫ్ ది లేరియస్ సెక్స్ అంటే పీఠాస్ పీఠాంతేషన్ వీళ్ళందరూ కూడా ఏదో ఒక మోతాదులో ఈ అశురోపనిషత్తును పాటిస్తారు ఏదో ఒక మోతాదులో ఆ మోతాదు ఎంత అంటే అక్కడ జరిగిన వ్యక్తి పూజ యొక్క స్థాయి ఎంత అనే దాన్ని బట్టి ఉంటుంది కేవలము వ్యక్తి పూజ జరిగినప్పుడు కేవలము అసరోపనిషత్తు ఉంటుంది పర్సెంటేజ్ వేరియేషన్ బట్ కొద్ది ఒక్కో అసరోపనిషత్తు ఉండి తీసుకు అది గంధమాల్య అన్నా లక్షణయ గంధం మాలలు ఇంకా అన్నం నైవేద్యాలు ఇవ్వబెడతారు నైవేద్యం ఆ శవానికి నైవేద్యం పెడతారు ఇక్కడ ఆయన అంటాడు రేత ఇక్కడ టీకాకారుడు రేత శరీరాలంకారాదీనా శరీరాత్మవాదం స్థిరీకర్వం అని అంటున్నారు రేత శరీరానికి మీరు చేస్తే శరీరమే ఆత్మ అనే వాదం బలపడుతుంది అని అంటాడే ఎందుకంటే మన యొక్క చేసి చేష్ట ఏదైతే ఉంటుందో అది ఒక విషన్లెక్ట్ చేస్తుంటాం అంచేతనే దేహాన్ని అవమానం చేయాలని దాన్ని నెగ్లెక్ట్ చేయాలని ప్రాక్టికల్ గా అండ్ ఇది అండ్ ప్రాక్టికల్ వే ప్రాపర్ వే అప్రాప్రియేట్ ప్రాక్టికల్ అండ్ ప్రాంట్ డిస్పోజ్ ఆఫ్ అప్రాపరియట్ ఇంకా వసనము వస్త్రాదుల చేత ఆఖ్యాదనం చేస్తారు కానీ వస్త్రాలంకారాలు చేస్తారు బాహ్యకాలు ఆదిశబ్దాన్ని పెట్టారు ప్రతి చోట కూడా అంటే మనకున్నటువంటి ఆధునిక కాలంలో వచ్చేటువంటి వికృతులు ఏమైనా ఉంటే ఆదిశుబ్దం చేతను స్వీకరిస్తూ ఉండాలి వస్త్రాల చేత అలంకరిస్తారు కొన్నప్పుడు మాల్యాదులు ఎలాగో ఉన్నాయి కొన్నప్పుడు ఇంకేవో అలంకారాలు కూడా పెడతారు తర్వాత అలంకారేణ అలంకారాలు చేస్తారు అలంకారాలు ఎలా చేస్తారంటే ధ్వజ పతాకాధికరమైన ఒక జెండా ఎగరేస్తా ఆ శరీరం శరీరాన్ని ఒక దాన్ని పట్టుకెళ్ళేటువంటిది ఒకటి నిర్మాణం చేసి దానికి జెండాలు కడతారు దానికి అలంకారాలు చేస్తారు పతాకలు అంటే రెపరెపలాడుతో శోభగా ఉండేటువంటి ధ్వజములు కడతారు ధ్వజము లేరు పతాక లేరు పతాకంటే దాని మీద చిహ్నమే ఉండదు ఊరికే అలంకారం కోసం ఈ ఫైవ్ హోటల్ వాళ్ళు ఈ మధ్యకాలంలో ప్రతి వాడు ఆ బయట తీసుకొచ్చి నాలుగు పోల్స్ వేసి దానికి ఏమో ఇరవై జెండా పచ్చ జెండా అలాంటి నాలుగు జెండాలు ఎగురుతూ ఉంటాయి జాలికి రెపరెపలు అడుతూ ఉంటాయి ఎలిట్రాజ్ సో ప్రతి దృష్టిని ఆకర్షిస్తాయి ఈ జెండాలు చూస్తే అక్కడ కాయ అమ్ముతూ ఉంటాడు ఏదో కాయ్ కాపితే కొని ఏవో ఏవో సిల్లీ చూసి అమ్ముతూ ఫైవ్ స్టార్ హోటల్ దగ్గర అవా పెడతారు వస్తుందో పరిహారా ఇది పశ్చాత్తాల్లో పెడతా ఉంటే వీళ్ళు పట్టుకు వచ్చారో మరి వీళ్ళ దగ్గర నుంచి వాళ్ళు పట్టుకెళ్ళారో ఏదో ఉంటుంది కొంత ఆకర్షించడం వాటిని పతాకలు ఉంటాయి ఇంకా ధ్వజము అంటే ఆ పర్టికులర్ సిగ్నల్ ఉంటుంది ఈ సిగ్ని ఐడేరియ పెట్టి ముద్రించి ఒక పర్టికులర్ క్వాలిటీలో ధ్వజం పెట్టడం ఆ ధ్వజం అది ధ్వజం వేరు పతాకలేరు పతాకలు బహువచనంలో ఉంటుంది జనరల్ గా ధ్వజం కూడా బహు ఉండొచ్చు కానీ దాని షేపు అంతా ఐడెంటికల్ గా ఉంటుంది ఇప్పుడు అర్జునుడు అన్నాడు అనుకోండి అర్జునుడు కతిధ్వజుడు అంత ఆయన ధ్వజం అంటే కతి ఉంటాడు గ్రీష్మాచార్యులు ఉంటే తాలధ్వజుడు ఆయన ధ్వజం మీద సాధికెత్ ఉంటుంది ఈ విధంగా మకరధ్వజుడు అంటే మన్మసుడు ఈ పురాణ క్యారెక్టరు ఆయన ధ్వజం మీద మకరం మకరం ఉంటుంది అన్ని విధంగా రకరకాల చిహ్నాలు వెరీ క్యారెక్టర్ అనమాట దాన్ని ధ్వజ అటువంటి క్యారెక్టరిస్టిక్ ఏం లేదు కదా ఉరిగి అలంకారం పెట్టేటువంటి అనేకములైన గుడ్డల్ని అలా వేలాడి కట్టి ధ్వజాకారంలో పెడితే వాటిని పతాకలు అని అంటారు అవన్నీ పెట్టేసి అలంకారాలు చేస్తూ ఉంటారు దేహానికి సంస్కృతి ఈ విధంగా ఆ శవానికి అలంకారాలు సంస్కారాలు చేస్తారు ఎందుకు చేస్తారంటేట ఏతేణ సంస్కారేణ అముం ప్రేత ప్రతిపత్వ్యం లోకం అది కాబట్టి ఈ విధంగా సంస్కారాలు చేసి పూజలు చేసేసి మాలలో పెట్టేసి గంధాలలో పెట్టేస్తే ఈ ప్రేతాత్మ అది తెచ్చిపోయింది కదా నచ్చిపోయాడు కదా వాడు అక్కడికి వెళ్ళిపోతాడు పుణ్యలోకాలను చేరేసుకుంటాడు వాడికి లాభాలు పొందేస్తాడు అని వీళ్ళు లెక్కేసుకుంటూ అది ఇది మన్యంటే నైద్యం దేథించే ఎందుకంటే వీడి దృష్టిలో ఆత్మ అంటే దేహమే కదా మోరార్లక్స్ దేహం ఏదో ఇదోటిగా ఉంటుంది కొంచెం ఒకసారితో ఒకసారి అటుగా ఉంటుంది మొత్తం మీద దేహాత్మవాదాన్ని స్థిరపరిచేటువంటి చేష్ట ఏదీ చేయవద్దు అని అభిప్రాయం ఇది ఛాండోగ్యోపనిషత్సాంత భాష్యే అష్టమాధ్యాయస్ అష్టమ ఖండ ఆ ఖండ పూర్తయితే ఆ టాపిక్ అయిపోయింది చెప్పాల్సిందే టాపిక్ కాబట్టి చెప్పేయడం అయిపోయింది ఇంక ఇప్పుడు ఆ ప్రసంగాను ప్రసంగంగా వచ్చినటువంటి ఆ దేహాత్మవాదము దానివల్ల సమాజంలో వచ్చే వికృతులు అవన్నీ చర్చ చేసేసుకుని పక్కన పెట్టేసి మనం ముందుకు వెళ్ళిపోదాం ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రుడు విరోచనంలాగా కన్క్లూజన్ చేసుకోలేదు వారికి సందేహాలు వచ్చాయి ఆయనకి సందేహాలు వచ్చాయి ఇంద్రుడికి లేదా మనమేమో ప్రజాపతి గారు చెప్పిన దానికి అర్థంగా దేహమే ఆత్మను స్వీకరించలే కావచ్చు హౌ కుడ్ ఇట్ బీ అని మననంలో పడ్డాడు ఇంద్రుడు మొదలు పెడదాము అథ హేంద్రేవాన్ ఏతద్భైందర్శా యథై ఖలు అయమస్ శరీరే సాధ్వలం కృతే సాధ్వలం కృతో సువసే సువసన పరిష్కృతే పరిష్కృతమేవా అయమస్ అంధేంధోవీ శ్రామా పరివృక్ణే పరివృక్ణ అత శ శరీర నాశమనూ ఏషనశ్యుడు గురు బయలుదేరాడు దేహమే ఆత్మ అనే దేహాత్మవాదంతో దేవలోకానికి బయలుదేరాడు కానీ దేవలోకాన్ని చేరుకోలేదు అప్రాప్తివ దేవా దేవలోకాన్ని చేరుకోలేదు ఇంక ఓపెన్ మైండ్ ఉంది ఏతదు భయం దశ ఇది భయ హేతువుని భయం ఉండకూడదు ఎందుకంటే ఏతదమృతమ భయమేత బ్రహ్మ అని ఆయన యాక్సివ్ చేసి తోట పెట్టాడు అరే ఆత్మని ఏది నిర్ధారిస్తావో ఈ కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి ఏతదమృతం అభయం ఏత్ బ్రహ్మ అమృతం అంటే కాల పరిచ్ఛేదానికి అతీతము బ్రహ్మ అంటే దేశ పరిచ్ఛేదానికి అతీతము అభయమంటే భయములు లేనిది భయ హేతువులు లేనిది ఉన్నారు వీడికి ఈ అమృతము బ్రహ్మ అవి అవి వీడికి అంత బాగా ముందుకు రాలేదు కానీ అభయం అనేది మాత్రం బాగా ముందుకు భయం ఉండకూడదు అభయం అభయము దర్శనం కావాలి అభయం యొక్క జ్ఞానం కలగాలి కానీ భయ జ్ఞానం కలకూడదు కానీ వీరికి భయం కనబడింది ఏతద్భయం దర్శ ఆ మనం అనుకున్న ఈ దేహాత్మవాదంలో ఈ దోషముంది ఏమిటంటే దోషము ఈ దేహమే ఆత్మ అయితే ఈ భయం తప్పుకోలేదు భయం ఉంది భయ హేతు ఉంది కానీ మరి ఆత్మ అభయం కదా ఎలాగ భయదు అని సోదండి మనం దృష్టాంతం చూసాం కదా ఏమిటో దృష్టాంతం శరీరం మీద అలంకారం చేశారు శరీరాన్ని చక్కగా అలంకరిస్తే ఛాయమండి చక్కగా అలంకరించబడి శరీరానికి అలంకారం చేస్తే ఛాయ్కి అలంకారం వచ్చింది మనం చాలా సంతోషించాం అబో తర్వాత శరీరానికి కొత్త బట్టలు ఖరీదైన బట్టలు కట్టేస్తే ఛాయ్ కూడా మెలమెల మెరిసిపోయింది పరిష్కృతే పరిష్కృత హెయిర్ స్టైలు నఖాలన్నీ కూడా మ్యానుఫ్యూరింగ్ కలరు అది వేసేసుకుని లిప్ స్టిక్లు ఇవన్నీ వేసేసుకుంటే కొన్ని లిప్స్టిక్లు కొని కాబట్టి కొన్ని తీసేయండి అది పురుషులు తీసుకోండి ఇవన్నీ వేసేసుకుంటే ఈ ఛాయ చాలా అద్భుతంగా ఛాయ్ తయారైపోయింది ఇంతవరకు హాని ఉంది ఏవమేవ అది ఇది నెగిటివ్ పాయింట్ ఉంది దీంట్లో ఎందుకంటే ఎలాగైతే ఈ పాజిటివ్ థింగ్స్ అన్ని ఉన్నాయో అదే విధంగా ఏవమేవ ఈ దేహము అందమైతే అస్మిన్ అందే అందో భవతి అంధుడు అనుక్కోండి కాయ్ ఎలా ఉంటుంది అందంగా ఉంటుంది కాబట్టి సువసన అయితే శువసనం అవన్నీ ఆగదు అందే అందో భవతి తర్వాత స్మే శ్రామ స్త్రమ అంటే ఏదో ఉంటుంది అర్థం కుంతో లేకపోతే మరొక హ్యాండిక్యాప్ ఏదో ఉంటుంది ప్రామశబ్దానికి అర్థం ఆయనే చెప్తారు ఈ దేహము శ్రామంగా ఉంటే ఛాయ స్మము పరివృక్నే పరివృక్న ఒక పార్ట్ ఆఫ్ ది బాడీ కట్ అయిపోయింది అనుకోండి ఏదో కట్ అయిపోయి హ్యాండ్ లేని స్థితి ఏదైనా ఉంది అప్పుడు ఛాయ ఎలా అలా ఉంటుంది కాబట్టి అన్నిటికంటే ఇంకా ప్రధానం ఈ శరీరాన్ని నశించేస్తుంది నశించిపోతుంది ఈ శరీరం నశించిపోతే ఛాయ కూడా నశించిపోతుంది వారిని తి ఈ ఛాయను ఈ శరీరము ఇదే ఆత్మ ఈ ఆత్మ అయితే మరి ఈ భయాలన్నీ ఎక్కడికి పోతాయి భయాలన్నీ వచ్చేసాయి కదా ఆత్మ నశిస్తుంది ఆత్మకి హ్యాండికాప్ ఉంటుంది ఆత్మకి రోగాలు ఆత్మకి అలంకారాలు పోతాయి ఆత్మ ముసలిడ్ అయిపోతుంది మనం షష్టి పూర్తి అది చేసుకుంటున్నాం షష్టి పూర్తి గాడ్ బ్లెస్ చేసుకునేవాళ్ళు చేసుకోండి నేను కాదని ఎందుకంటాను ఎందుకంటే మీరు ఎవరైనా షష్టి పూర్తి చేసుకున్నారనుకోండి అవులో పురోహితులు వీళ్ళు వాళ్ళు ఉంటారు వాళ్ళకు కొంత జీవిత ఏర్పడుతుంది కూడా యజ్ఞం లాంటివి తెస్తే అనేక మంది పురోహిత వర్గానికి జీవితం ఏర్పడుతుంది వాళ్ళు ఆ షష్టి రిచువల్ని వాళ్ళ పాపం కంటస్థం చేసి ఉంటారు దాన్ని స్టడీ ఉంటారు ఎవడైనా ఒకటి చేస్తూ ఉంటే ఈ స్టడీ కొనసాగుతుంది యావ మళ్ళీ చేయలేదు అనుకోండి ఆ స్టడీయే లేకుండా సమాజంలో కాబట్టి షష్టిపూర్తి ఇవన్నీ కూడా చేసుకోవాలి షష్టిపూర్తి ఎందుకు చేస్తారో తెలుసా మీకు ఉగ్రరథ శాంతి దానికి నామాంతరం షష్టిపూర్తి అనేది మామూలుగా లోకంలో అందరికీ తెలుసున్న పేరు దానికి వైదిక నామధైర్యం ఏంటంటే ఉగ్రరథ శాంతి జీవితాన్ని రథయాత్రతో పోల్చాను కదా ఇంతవరకు రథం సాక్షిగా నడిచి దీపాం అలా దానిగా నడవదు ఇది ఉగ్ర రథం ఉగ్ర అంటే భయంకరమైన రథం కింద తయారవుతుంది ఈ రథం ఇంతవరకు మన్న ఇప్పుడు కారు అనుకోండి కారు మనం మోసుకెళ్తున్న సేపు ఎలా ఉంటుంది బాగుంటుంది ఈ కారు ఎడారిలో ఎండలో రోడ్డు మీద పంచర్ పడవు ఆగిపోయింది దాంట్లోంచి మన బిజీ దాన్ని ఇప్పుడు అది ఎలా ఉంటుంది ఉగ్ర ఉగ్ర ఉంటుంది చాలా భయ హేతువుగా ఒకసారి నేను విశాఖపట్నం వెళ్లాను విశాఖపట్నం వెళ్తే రైల్వే స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ కూడా కాదు సో ఈ మధ్యనేగా విమానాలు వచ్చే అంతకు ముందు రైల్లేగా సో రైల్వే స్టేషన్ నుంచి ఒకసారి నన్ను రిసీవ్ చేసుకుంటొచ్చాడు సరే కారు వేసుకొచ్చే సరే మంచిది చెట్టే బేడా పట్టుకుని దగ్గరికి వెళ్ళాం పెట్టే అది కారులో పెట్టాం ఆ కారు స్టార్ట్ కాదు స్టార్ట్ అతను చుట్టుముట్టు వాళ్ళని ఎవరినో పిలిచి తోయమని తోస్తే స్టార్ట్ అవుతుంది సెల్ఫ్ స్టార్టర్లు పనిచేయవు కదా భారతదేశంలో వెహికల్స్ లో సెల్ఫ్ స్టార్టర్స్ పనిచేయవు అని తోస్తే అది తొయగా తొయిగా కటేస్తే అది స్టార్ట్ అవుతుంది అది ఐదు రెండు మూడు సార్లు ఎప్పటి స్టార్ట్ అవుతుంది సో ఎవరిలో తోయ్యాలి ఇద్దరు ముగ్గురు ఇటు వాళ్ళనే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వస్తారు సరే ఎవరో ఒకరు వచ్చారు ఇతను పాపం ఇబ్బంది పడుతున్నాడు నేనున్నాను నువ్వేం నేనున్నాను మీకు ఎందుకు అని అవి వచ్చిన వాడిని కొంచెం ప్రోత్సాహం చేసేదా అని వాడిని ఎందుకంటే తోసిన వాళ్ళే లోములకు కార్లో కూర్చుంటాయి వీడు ఇతగా మరి ఇతను తీయూ స్టార్ట్ లేదు నువ్వు కార్లో కూర్చుని నువ్వేమో మొమాట పడుతూ అని మేము తోయడం మొదలు పెట్టాం ఆ తర్వాత స్టార్ట్ ఏదో కొంత తర్వాత మీ చేతతో పంచానంటే అలాగే నువ్వేమనుకోవంట మనం ఆ మాత్రం సద్భం చేసుకోకపోతే ఎలాగా చేస్తారా పాపం ఉగ్రరథం అయిపోతుంది దేహం అందుకేతను ఎప్పుడైనా సరే భయం వచ్చేస్తుంది భయమే కదా దేహానికి దేహమే ఆత్మనే అనే దేహాత్మవాదం అయినా కాకపోయినా కొద్దో పక్కో ఉంది కదా మరో పెసరే పిసరంటేమీ బాగానే ఉంది దేహాత్మవాదం దాని మూలంగా భయం ఏమిటి భయం నేను దుఃఖాన్ని పొందుతాను నేను సరే మరణం కూడా సమీపిస్తోందని భయం ఈ భయములో శాంతి అంటే మరి అదే భయాలను నివారణ చేయడానికి మనకి ఈశ్వరానుగ్రహం కావాలి అని చెప్పి శాంతి క్రియను చేస్తారు శాంతికర్మ మంచిది శాంతికర్మ చేసుకోవాల్సిందే కానీ ఆ భగవద్గీతను అధ్యయనం చేయటం ఉపనిషత్తుల అధ్యయనం చేయటం అన్నిటికంటే గొప్ప శాంతి కర్మ మంచిది సో ఈ ఈ దేహంలో ఉన్నటువంటి ఈ దోషాన్ని ఈ భయాన్ని ఆయన చూసుకున్నాడు చూసుకుని నో నో నో ఛాయాత్మవాదము ఇది ఫేమస్ శరీరాత్మవాదము ఇది అంగీకారం కాదు ఎందుకంటే అభయం అనేటువంటి ఆ టెస్క్ ఫెయిల్ అయిపోయింది అని నిర్ధారణ చేస్తున్నాడు భవిష్యత్ అంటే కథ చెప్తున్నారన్నమాట కిలా అన్న అదే అర్థం ఆ కిలా అన్నది హాకే అంటే ఒకప్పుడు అలా జరిగిన జరిగిన కథ ఇది ఆ కథలో భాగంగా నెక్స్ట్ ఏమైందంటే అప్రాప్త్యైవ దేవా దేవతల దగ్గరికి వెళ్ళలేదు వెళ్ళకుండానే వాపస్ చెప్పేసాడు ఎందుకని విరోచనుడు నిస్సంకోచంగా వెళ్ళిపోయి ఆ పాఠం వాళ్ళకి చెప్పేసి అదంతా ప్రవర్తింపచేసి తీఠం పెట్టేసాడు అప్పుడే విరోచనుడు ఆసుపణత్వ తీఠం ఒకటి పెట్టేసాడు పెట్టేసి శిష్యులను తయారు చేసేసి లోకం మీద వదిలిపోయాడు పారన పని చేయొచ్చు కదా ఈయన వెంటనే వెళ్ళిపోయి తీఠం హట పెట్టేసి ఉపనిషత్తులు చెప్పేయచ్చు కదా ఈయన అలా చేయలేదు వెనక్కి వచ్చేసాడు ఎందుకంటే తెలుసినా ఎందుకో చెప్తున్నా దైవ్యా అక్రౌర్యాది సంపదయుక్తత్వా ఈయనలో దైవీ సంపద గలదు దైవీ సంపద అంటే దయ ఇటువంటి లక్షణాలు క్రూరత్వం లేకపోవటము సో అక్రౌర్యము క్రౌర్యం లేకపోవటం క్రూరంగా క్రౌర్యము అంటే క్రూయల్టీ చూడండి సంస్కృతి ఇంగ్లీష్ ఎలా ఉన్నాయో ఆ క్రూయల్టీ లేకపోవడం క్రూరా రాఖీ రాకీ తేడా ఏం లేదు క్రూయల్ క్రూరా సో క్రూరత్వం లేకపోవటము ఆది శబ్దం చేత నీకు భగవద్గీతలో చెప్పినటువంటి ఇతర లక్షణాలు నేను ఆల్రెడీ ఒకటి చెప్పాను దయాభూతేశు అలోలుప్ అంటే లోభం లేకపోవటం విశాలమైన హృదయమున కలిగి ఉందట ఇత్యాది లక్షణాలు ఇవన్నీ ఉన్నాయి ఇంద్రుల్లో అంతేత నేను అంటాను వైదిక ఇంద్రుడు జ్ఞాని జ్ఞానాన్ని పొందుతున్నాడు కదా వైదిక ఇంద్రుడు జ్ఞాని ఆత్మ జ్ఞాని పురాణ ఇంద్రుడు గలం బట్టి ఇంద్రుడి క్యారెక్టర్ ని బట్టి పురాణాల్లో విత్తలవిడిగా పెరిగిపోయిన గాథల వల్ల ఆ వైదిక స్పిరిట్ ఎంత హాని కలిగింది అన్నది మనకి తెలుస్తూ నేను పండితులు అడుగుతున్నాను గోడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని ఇప్పుడు లేరు ఆయన మద్రాసులో ఉండేవారు గొప్ప పండితులు ఋగ్వేదం అంతా కూడా ఆయన కంఠోపాఠం చాలా మంచి విద్వాంసుడు ఋగ్వేదం లక్షణ దాని అర్థం కూడా తెలుసు ఆయన అనేవారు ఏదో ఇంద్రుడి కథలు పురాణాలు ఇంద్రుడి కథలు వింటే దుఃఖం కలుగుతుంది ఎందుకంటే ఋగ్వేద మంత్రం ఉచ్చరించడం ప్రారంభిస్తే అంతా ఇంద్రుని యొక్క స్థుతే ఇంద్రుణ్ణి అక్కడ గొప్పగా స్థుతిస్తాడు ఇంద్రుడి అంతేతనే మీరు ఐటరేజో ఉపనిషత్తు తీసుకొస్తే దాంతో ఇంద్రుడి యొక్క స్థుతి ఉంటుంది అలాగే కౌశీతత్వోపనిషత్తులో కూడా ఇంద్రుడు జ్ఞానాన్ని బోధించినటువంటి ఆచార్యులు ఇంద్రుణ్ణి మరి అంత విలంగా చిత్రించినటువంటి సందర్భం ఈ పురాణాల్లో వచ్చింది ఎలా వచ్చిందంటే దానికి ఏదో దిగిలింగ్ పాయింట్స్ ఏవో కాబట్టి పురాణ గాథలు చాలా హానిలు చేసే కొన్ని సందర్భాలు దానికి ఇంద్రుడే దృష్టాంతం అంచేతనే మన సినిమాల్లో సినిమాని ఎందుకు నేను మన హిందూ సమాజాన్ని సినిమా శాసిస్తూ మన యొక్క ఆధ్యాత్మికత మన మతాన్ని సినిమా శాసిస్తుంది సినిమాలు టీవీ సీరియల్స్ శాసిస్తాయి నేను ఒకసారి ప్లషింగ్కి టెంపుల్ కు వెళ్ళాను ప్లషింగ్ టెంపుల్ లక్ష్మీ టెంపుల్లో వాళ్లకున్న ఆధ్యాత్మిక యాక్టివిటీ ఏమిటంటే ఆ పూజాధికం కాకుండా ఈ టీవీ సీరియల్స్ ఉంటాయి చూడండి అది వేస్తూ ఉంటారు ఇరవై నాలుగు గంటలు ఆ టీవీ సీరియల్స్ శివపురాన్ భాగవత్ రామాయణ్ భారత్ ఇలాంటివి ఇంకా చాలా సీరియల్ శ్రీకృష్ణ లీలా ఇది అది అంటే చాలా సీరియల్స్ ఉన్నాయి ఇప్పుడు వెంకటృష్ణ కూడా మొదలుపెట్టి అది క్వాలిటీ ఏం బాగలేదు అధ్వానంగా ఉందని మానసిక మళ్ళీ ఇంకొక ఏదో అలా సీరియల్స్ తీయకూడదు అలాంటి సీరియల్స్ తీస్తే ఆ ఆ దైవం మీద ఉన్నటువంటి ఆ దైవీ సంపద లేకుండా అయిపోతుంది సీరియల్స్ తీస్తే తెలుసునండి నేను మొన్న ఆ శ్లోకం ముక్కు మీద వేలేసుకున్నా ఈ శ్లోకం మహాత్మా సీరియల్ గా తీస్తారు ఏంటంటే ఆ శ్లోకం ఆ శ్రీవై స్వామి పుస్తకరి రమయా రమమాణాయ వెంకటేశాయ మంగళం అని ఉంటుంది నేను అర్థం ఏంటో తెలుసిన ఈ వెంకటేశ్వరుడు విష్ణువు కదా దీనికి వైకుంఠం అంటే ఒళ్ళు పంట పుట్టింది వైకుంఠం మీద ఇంట్రెస్ట్ పోయింది వైకుంఠం మీద ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ పోయి ఆయన ఏమో స్వామి పుష్కరిణి పట్టానికి వచ్చేసాడు అక్కడ పుష్కరిణి అని లేరు ఎండిపోయింది ఒకప్పుడు ఉండింది జనం తక్కువగా ఉన్నది అడవులన్నీ కొట్టేసి జనం ఎక్కువగా వెళితే మీకు ఈ నదులు అన్నీ కూడా ఈ చిన్నలు అయిపోతాయి మేము ఓపెసరం ఉంటే ఉన్నాడు పాపనాశనంలో నీళ్లు ఏవో బాబో అని అప్పట్లో ఎక్కడో న్యూస్లో చదివాను పాపనాశనంలో అయితే మరి పుష్కరంలోకి ఎక్కడి నుంచి వస్తాయి ఏమో నాకు ఆ జాగ్రత్త ఎంతో తెలియదు ఉంటే ఉన్నాడు ఈ పుష్కరిణి సమ తీరము పుష్కరణి ఏంటో ఒపసరం ఉంటుందండి అదేమీ కీలక సదస్సులు అయితే కొల్లేని సదస్సులాగా విశాలంగా ఏమి పోనీ అక్కడ ఉన్నదేదో అదే దానికే ఏదో మనం చెప్పాల్సింది బట్ వైకుంఠాన్ని వచ్చి దీని దీని తటము విహారించేయాల్సింది ఏమి లేదని నా మనవదేవి ఓన్లీ అండి ఏదో నచ్చింది అది ఇక్కడొచ్చేది ఇక్కడ విహరిస్తున్నాడు పొనె విహరిస్తున్నాడు ఏదో తపస్సు చేసుకుంటున్నాడు అలాగే విహరిస్తున్నాడు ఎవరితో విహరిస్తున్నాడు రమయా రమమానాయా అంటే ఇది ధ్యానం లే విత్ రమాదేవి హియా అది ధ్యానం దాన్ని సీరియల్ కింద తీసేసి మీరు లోకం మీద పారేస్తే మీరు ఇస్తున్నట్టు అంటే మీకు ఈ ప్లేస్ నచ్చే ఆ ప్లేస్ వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆయనే అలా చేస్తుంది మనం అలాగే చేయవచ్చు నీవు స్పేస్ అండ్ టైం అతీతంగా ఇవన్నీ ఇదంతా ఏమి మాటలు ఎవరి కోసం పెట్టినట్టు ఎవరు చెప్పుకుంటున్నట్టు కాబట్టి ఒక రకమైనటువంటి అయోగ్యమైన సంస్కారాన్ని సమాజంలో పారేస్తున్నట్టు ఆ సీరియల్ లో అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి అలా ఇంకా ఇవ్వో వ్రత కథలు ఇవ్వ ఉంటాయి సత్యనారాయణ వ్రత కథను తీసేసి మీరు కనుక సమాజంలో కథ కింద టీవీలో సీరియల్స్ కింద పెట్టేస్తే దాని మీద లేచేటువంటి ప్రశ్నలు ఇన్ని అన్నిట వాళ్ళ అందుకే తెలుస్తుంది వాళ్ళు అన్ని ప్రశ్నలే సత్యనారాయణ వ్రత కథ వాళ్ళు వేసే ప్రశ్నలు ఇన్ని ఎందుకంటే దాంట్లో వాల్యూస్ అన్ని కాంప్రమైజ్ అయిపోతాయి దేవుడు ఎలా ఉంటాడంటే వీడు పూజ చేస్తాడు పూజ చేసి ప్రసాదం తినడం మరిచిపోయి తన శక్తు దగ్గరికి వెళ్తాడు ఆ సిక్తులు అయ్యల్ సిక్తులు ముగిపోయిందంటే సత్యదేవుడికి కోపం వచ్చింది అయ్య వీడు సత్యదేవుడు అలా అలా తక్కువ కోపం వచ్చేస్తున్నాయి ఆయనకి ఎందుకు కోపం వచ్చిందంటే ప్రసాదం తినడం కోపం వచ్చింది అయ్యో గుర్తు చేసేసుకుని మళ్ళీ తనకు వచ్చి ప్రసాదం చేస్తే శక్తులు అయిపోతుంది అంటే అంత ఫ్లింజీగా ఉంటాయి స్టోరీ అందుచేత అవి ఆ లెవెల్లో వాటిని అలా వదిలేయాలి వాటిని సీరియల్స్ కింద తీసుకునేది ప్రచారంలో పెడితే ప్రాబ్లమ్స్ వస్తాయి అవి మనం చదివేసుకుని మనం ఏమనుకుంటామంటే ఈ కథకి లిటరల్ మీనింగ్ మనం తీసుకోకూడదు ఈ స్పిరిట్ ఏమిటంటే అర్థవాదుల అర్థవాదికి తాత్పర్యం ముఖ్యార్థంలో ఉండదు తాత్పర్యం నీతి కథలో ఇప్పుడు గోదావరి ఒక బూరుగు చిత్త దానిపై ఒక గ్రద్ద ఆ గ్రద్ద పక్షిని తిరిచి ఏదో చెప్పింది గెద్ద మాట్లాడుతుందా కింద నక్క గలదు ఈ నక్క దానికి శిష్యకం చేసింది అని ఏదో కథాల్సింది నక్క శిర్షిరికం చేస్తుందా కాబట్టి దాని ముఖ్య తీసుకోకూడదు మనం ఆ కథంతా అయిపోయిన తర్వాత కింద నీటి అని ఒకటి రాసిందండి అది దాని దాని ముందు కాపుతుంది ఈ నీటిని బాగా ఎంసోసైజ్ చేయటం కోసం అలాగే ఒక అందమైన కథను నిర్మాణం చేస్తారు ఆ కథలో ఆ ఈవెంట్స్ ఆ క్యారెక్టర్స్ మనం క్వశ్చన్ చేయం జస్ట్ చేద్దాం అలాగే అర్థం చేసుకోవాలి ఈ కథలను అందించినవి కూడా ఎటోపరేతగా అర్థం చేసుకోవాలి కానీ లెటరల్గా అర్థం చేసుకోకూడదు లెటరల్గా తీసుకుంటే చాలా సమస్య ఓన్లండి నేను ఏదో ఒక ఒపీనియన్ అది అవుట్ ఆఫ్ ది వేరే చెప్తాను పర్వాలేదు మన ఇంద్రుడు ఈయన దేవత ఈయన జిజ్ఞాసు ఈ ఇంద్రుడు జ్ఞాని కాబోతున్నాడు కాబట్టి ఇంద్రుడు మన సినిమాల్లో ఇంద్రుడంటే రాజినాను ఉంటాయి అయితే ముక్కాముల ముక్కాముల విశ్వామిత్రుడు ఎందుకంటే విశ్వామిత్రుడు అయోగ్యమైన ఋషి కాబట్టి ముక్కాముల వేస్తాడు విశ్వామిత్రుడిగా నాగయ్య లేడు నాగయ్య ఎప్పుడు వశిష్ఠుడే నేను కూడా ముక్కాములా వశిష్ఠుడు ఋషి నాగయ్య ఇందులో కదా కుదరదు ఎందుకంటే అందరి అభిప్రాయం ఏంటంటే వశిష్ఠుడు గొప్పవాడు విశ్వామిత్రుడు యూస్లెస్ అని దానికి తగ్గ క్యారెక్టర్ పెట్టుకోవాలి కాబట్టి ఇంద్రుడు ఎవరు వేయాలి రాజినాల వేయాలి కాంతారావు రాజినాళాల్లో ఇంద్రుడిని ఎవరు సెలెక్ట్ చేస్తారు రాజినాలని సెలెక్ట్ చేస్తారు ఇంద్రుడిగా చాలా తప్పు ఆయనలో దైవీ గుణాలు ఉన్నాయా ఇంద్రుడిలో అక్రౌర్యాది సంపదాలు తస్వాత ఆయన నిండా దైవీ ఉండడం చేతనే ఆయన ఏం చేస్తున్నాడు చూడండి గురువచనం పునఃపునః గురువు వచనాన్ని ఆత్మను స్మరించుకున్నాడు దేహమే ఆత్మ శతండి కానీ ఏతదమృతం అభయం ఏత్ బ్రహ్మ అపహత పాత్మ విజరో విమృతి విశోక ఇది ఏమిటి ఇదంతా ఈ ఆత్మ దేహమే ఆత్మీటి ఈ సమాచారం ఏమిటి అని స్మరించుకుంటున్నాడు అంటే మననం చేసుకున్నాడు మననం శ్రవణం విన్నాడు శ్రవణం చేశాడు మననం చేసుకుంటాడు తర్వాత నిదుర్ధ్యాసనం చేసి జ్ఞానాన్ని పొందుతాడు ఏ తద్వ్యమాణం భయం స్వాత్మగ్రహణ నిమిత్తం దదర్శ్యాదృష్టవాన్ ఈ భయాన్ని చూశాడు ఈ భయము అంటే ఏంటండి అంటే వత్సమానం భయం చెప్పబోయే భయాన్ని చూశాడు చూడవంటే భావన చేశాడు దేంట్లో భయం స్వాత్మగ్రహణ నిమిత్తం నేను ఆత్మను తెలుసుకున్నాను కదా స్వాటే తాను తాను ఆత్మను తెలుసుకున్నాడు కాను తెలుసుకున్న ఆత్మ ఏమిటి దేహము ఇదే కనుక ఆత్మ అయినట్లయితే ఈ భయం నుంచి తప్పించుకోవటం సంభవం కాదు అని దర్శించినాడు అని మననం చేశాడు అది ఏమిటో చెప్తా ఉదశరావ దృష్టాంతేన ప్రజాపతినా యదర్థోన్యాయక్ తదేకదేశ మఘవత ప్రత్యభాత్ ఉదా ఉదశరాపదృష్టాంతాన్ని చెప్పారు ప్రజాపతి ఉదశరాపదృష్టాంతం వల్ల మనకి లభించిన కంక్లూషన్స్ ఏమిటి ఉదశరావదృష్టాంతేనాథోన్యాయ న్యాయ అంటే నిర్ణయం లాజికల్ కంక్లూషన్కి న్యాయం అని సో ఉదశరావ దృష్టాంతం వల్ల ఏ కంక్లూజన్ రీచ్మో దాంట్లో ఉన్న విషయాలేమిటి ఎందుకంటే మూడు విషయాలు మనం చూసాం సో ఆయన అక్కడ చెప్పారు కొంచెం చాదస్తంగా ఉంటుందైనా మీరు ఓపిక పట్టండి సో ఏమిటంటే ఒక నిర్ణయం కన్మిత్త దేహస్ అనాత్మత్వం సిద్ధం దేహము అనాత్మ ఎందుకంటే ఛాయాకరత్వా దేహబద్ధ అలంకారాధివత్ అని చెప్తాం అంతేకాదు నా కేవలం ఎవత్ ఇంకా ఏమిటంటే సుఖ దుఃఖ నాగద్వేష మోహాలు ఏవైతే ఉంటాయో అవి వచ్చిపోయేవి గనుక వచ్చిపోయేటువంటి నఖ కిషాదులు ఎలా అయితే ఆత్మ కావో ఈ సుఖ దుఃఖాదులు కూడా వచ్చిపోయేది ఏది కూడా ఆత్మ కాదు ఇది రెండవ అమిసం సో ఇంకా ఏమిటి అది తర్వాత మొదటి దేవి రెండు చెప్తాను మొదటి దేవితంటే ఆధ్వలంకార దృష్టాంతాన్ని బట్టి ఛాయాకరత్వం చక్కగా స్పష్టమైన నీడను కలిగించేటువంటి కొత్త వస్త్రములు అలంకారములు ఇవన్నీ చక్కటి నీడని కలిగిస్తున్నాయి నీడని ఇస్తున్నాయి కానీ ఆత్మ కాదు ఆత్మ తెలుస్తూనే ఉంది అలాగే నీడను ఇచ్చిందల్లా ఏది ఆత్మ కాదు ద్రవ్యం ఆత్మ కాదు అలాగే శరీరం కూడా నీడను కలిగిస్తుంది కాబట్టి ఆత్మ కాజాలదు అని ఇలాగా మూడు కన్క్లూషన్స్ తీసుకున్నాం ఈ మూడు కనుక ఆ ఇంద్రునికి తెలిసిపోతే వాడికి పూర్ణ ఆత్మ జ్ఞానం కలిగినట్టు అయిపోతుంది ఈ మూడు తెలియలేదు వాడికి ఒక మొక్క తెలిసింది దీంట్లో ఈ మొత్తం న్యాయంలో ఎన్ని అంశాలున్నాయో దాంట్లో ఒక అంశం ఓ పార్ట్ వాడికి బుద్ధికి తోచింది అదే అంతరాయణ ఇప్పుడు మీకు ముందుకు వెళ్ళిపోతుంది సో ఉదశరావ దృష్టాంతైన ప్రజాపతి నా ఎవర్థో న్యాయక్త ప్రజాపతి గారు ఏ న్యాయాన్ని ఎంతటి విషయాన్ని కలిగి ఉన్న న్యాయాన్ని బోధించారో ఆ దృష్టాంతం ద్వారా తదేకదేశ మొత్తం జ్ఞానంలో మొత్తం నిర్ణయాల్లో ఓ మొక్క ఓ పిసర్వ్ ప్రతిభాత్ బుద్ధౌ అది మననం చేసే ఒక ఇన్సైట్ పుట్టింది అలాగే వస్తుంది ఎప్పుడూ కూడా ఇన్సైట్ రూపంగానే మీకు అనుభవానికి వస్తుంది ఒక ఇన్సైట్ కలిగింది బుద్ధి ఎందు ఇన్సైట్ ఒక అంతర్దృష్టి కలిగింది ఇది తెలిసిపోయింది అని అనిపిస్తుంది మీకు పజిల్ని సాల్వ్ చేసినప్పుడు అలాగే అవుతుంది పజిల్ ఏదో ఇచ్చిస్తారు దీన్ని సాల్వ్ చేయమంటారు క్రాఫ్ట్ బోర్డ్ పజిల్ కానక్కర్లా ఏ పజిల్ అయినా మ్యాథమెటికల్ పజిల్ అది వీడు దాంతో మల్లబుల్లాలు పడుతూ ఉంటాడు మల్ల మల్లింగోవరైతే చేసి చేసి చేసి తెలిసిందే అంటే ఆ తెలిసింది అన్నప్పుడు పుస్తకంలోకి చూస్తుండగా తెలిసింది కాదు అది అలా ఆకాంక్షంలోకి చూస్తుండగా తెలిసిందే అంటే అంటే ఆకాంక్షంలోంచి బుర్రలోకి వచ్చిందని కాదు అది లోపల నుంచి ఆత్మస్వరూపం నుంచి ఆ జ్ఞానం బయటపడింది అంటే దాన్ని ఇన్స్పైట్ అంట ఆ ఇన్స్పైట్ దాన్ని మఘవాన్ అది మననం చేసినప్పుడు వస్తుంది ఒకడు జైలుకు వెళ్ళాడు జైల్లో మంచి విద్వాంసుడు ఒకటి ఉండు అలెగ్జాండర్ జుమాస్ నావెల్లో ఉండేది జైల్లో మంచి పండితుడు ఒకటి ఉండేవాడు అతను అన్యాయంగా జైల్లో పెట్టబడ్డాడు ఇవన్నీ వాడు కూడా అన్యాయంగానే జైలుకు వెళ్ళాడు వీడు చేసిన అపరాధం వీడు అనుకునేవాడు నాకు ఫలానా ఆయన ఉపకారం చేసేవాడు ఆయన ఉపకారం చేయడానికి ప్రయత్నించినా కూడా నా ప్రారంభం భావలేక నేను జైల్లో పడ్డానని అనుకుంటూ ఉండేవాడు ఈ జైలుకు వచ్చిన పరిస్థితులు ఏమిటి అని ఓ రోజు నా పెద్ద ఆయన తోటి చర్చ చేస్తాడు చర్చ చేస్తే వీడు చెప్తాడు ఇప్పుడు ఆ పెద్ద నాకు ప్రతి అంశము మైన్యూటెస్ట్ డీటెయిల్ తో సహా చెప్పు అని అడుగుతాడు ఇతను వివరిస్తాడు ఆఖరికి అతను ఇతను చెప్పిన వివరాలను బాగా ఎనలైజ్ చేసి ఎవడైతే తనకు ఉపకారం చేసేడని తను భ్రమపడుతున్నాడో వారు ఉపకారం చేసినట్టు నటించాడే కాని వాస్తవంలో ఇతన్ని జైలుకి పంపించండి అతనే అని నిర్ధారిస్తున్నాడు ఆ తర్వాత అది కన్ఫర్మ్ అవుతుంది సో ఈ విధంగా మనము మనం చూసిన దాన్నే మనం వారి సరిగ్గా అసెస్ట్ చేసుకోలేకపోతాం దాన్నే మళ్ళీ ఇంకోసారి ఇంకోసారి స్టడీ చేసి అసెస్ట్ చేస్తే మనకి దాంట్లోంచి కొన్ని రహస్యాలు తెలుస్తాయి కాబట్టి మననం అనేది చాలా ముఖ్యం ఆత్మ విచారం ఎప్పుడూ అలాగే ఉంటుంది ఏదో ఎవడో ఇప్పుడు నేను నాకు తెలిసిపోయింది అన్నట్టు ఏమి ఉండదు నేను పుస్తకంలో జరిగే తెలిసిపోయింది అన్నట్టు ఏమి పసులో చదవడము అవసరమే ఎవరో చెప్పింది వినము అవసరమే నేను అవేమీ అవసరం కాదని నేను అన్నాను కానీ ఓపెన్ మైండ్ పెట్టుకోవాలి పెట్టుకుని మననం చేయాలి బాగా తర్వాత నిజుధ్యాసనము అంటే ఆత్మధ్యానాన్ని మెడిటేషన్ బాగా చేసుకోండి మననము మెడిటేషన్ శ్రవణము అలా ఒకదానికి సపోర్ట్ తిందిగా ఏది ఎంత చేయాలి అంటే సందర్భాన్ని బతుకుంటుంది పోరంట కలుపుకోవాలి పచ్చగంట కలుపుకోవాలంటే సందర్భాన్ని బతుకుంటుంది ఏదో ఒకసారి ఇది తక్కువ అది ఎక్కువ అవుతుందో సరే అది అది తక్కువ ఇది ఎక్కువ అవుతుంది ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది అలాగే శ్రవణ మనన నిరుధ్యాసనాల మిక్స్ని ముందుకు అలా పట్టుకెళ్ళిపోతూ ఉంటాం సో ఓ రోజుని శ్రవణం ఎక్కువ ఉంటుంది టైం లేదు ఓన్లీ శ్రవణం ఉంటుంది ఇంకో రోజుని శ్రవణం లేదు మనన నిరుధ్యాసనాలు బాగుంటాయి ఒకప్పుడు హెవీ ఉండకపోవచ్చు మళ్ళీ అన్నీ వస్తాయి ఈ అది ఒక మిక్స్ కింద ముందుకు ఉంటుంది పట్టుకెళ్ళిపోతే అంతర్దృష్టి కలుగుతుంది ఆ ఇన్సైట్ వస్తుంది ఆయనకు అర్థమైపోయింది ఒక ఒక అంశం తెలిసింది మంచిదే కదా ఏనా ఛాయాత్మగ్రహణే దోషం దర్శ ఎప్పుడైతే ఒక అంశం బుద్ధికి భాషించిందో తోచిందో వెంటనే అతనికి దోషం కనబడిపోయింది ఈ ఛాయే ఆత్మాన్ని స్వీకరించటంలో అన్ని దోషాలు ఉన్నాయి మీ విషయం స్పష్టంగా తెలుసు దాన్ని దరిస్తా కథం అదేలాగా ఏమిటో దోషం ఏంటి ఆ దృష్టాంతాన్ని మనస్సుకు తెచ్చుకున్నాడు ఈ శరీరం ఉంది కదా ఈ శరీరాన్ని చక్కగా అలంకారం చేసినప్పుడు ఛాయాత్మ కూడా చక్కగా అలంకరించబడ్డబడ్డదే అయిపోతుంది ఓకేనేవసన ఈ దేహానికి చక్కటి వస్త్రాలని కట్టబెట్టినప్పుడు ఛాయాత్మ కూడా ఛాయాత్మ అంటే ఫోటోగ్రాఫ్ అండి ఛాయాత్మ అంటే ఫోటోగ్రాఫర్ అద్దంలో కనపడేదాన్ని మీరేదో క్యాప్చర్ చేస్తే ఫిలిం మీద అదే ఫోటో అవుతుంది కదా అదే ఛాయాత్మ ఫోటో చూసుకుని మురిసిపోయే ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ మరి ఛాయాత్మ పడతారా పడరా పడతారా అంతేతనే ఇప్పుడు నేనున్నాను అనుకోండి నాకు ఫోటో అంటే వ్యతిరేకం ఏం లేదు నాట్ ఎగ్వెస్ట్ ఫోటోగ్రాఫ్ బట్ ఒక పాయింట్ దాటితే అనవసరమని ఆశిస్తాయి ముఖ్యలో ఫోటోలు తీసుకో ఉన్నాడు ఆ ఫోటోలన్నీ అలాగా ఇప్పుడు నిన్న రెండు ఫోటోగ్రాఫర్లు చూపించా దాంట్లో ఒక మహాత్ములతో పాటు నేను ఆ మహాత్ముల నుండి ఆదరాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ ఫోటో భద్రం చేశాను ఎందుకంటే ఆయన ఆయన పక్కన మనం కూర్చుని అది కూడా ఒక విశేషమే కదా అలాగే చిన్నతలతో తీసిన ఫోటో ఒకటి సరే అది ఎందుకునో మన చేతికి అలాగేదైనా ఒక పర్పస్ ఫోటో పర్వాలేదు ఓ ఫోటో రెండు ఫోటో అంటే దాన్ని రీల్స్ రీల్స్ తీసేస్తూ ఉండడం పట్టిన మీద కడిగించేసే ఆల్బములలో పెట్టేస్తూ ఉండడం ఈ ఆల్బమ్లు దుమ్ము కొట్టుకుంటూ గరాజిలో పడి ఉండడం కొత్త కొత్త ఆల్బమ్స్ తీసుకొస్తూ ఉండడం ఇదంతా కూడా ఇది అర్థం లేని వ్యాపారం దీనివల్ల ఏమవుతుంది కొన్ని నష్టమే వచ్చిందని మరి దగ్గర ప్రశ్న ఖర్చు పెట్టుకుంటాం కదా అంటే నాన్ ఎస్సెన్షియల్స్ అలా ఫైలప్ అవుతు ఉంటాయి మీకు ఆ మీద ఫోకస్ బాగా తగ్గిపోతాయి నాన్ ఎస్టెన్షియల్స్ పైగా తగ్గటో ఒకటి ఫోటో ఉండాలి దాని శోభదానికి ఉంది కానీ అలాగే జస్ట్ లిమిటెడ్గా ఉండాలి నేను ఆయుష్తో చెప్తాను నాలుగు తీయండి మొత్తం ప్రోగ్రామ్ది నాలుగు నాలుగు కాను ఆరు ఎనిమిదో కోండి ఆరు తీయాలి అంటే కరెక్ట్ పొజిషన్లో తీయండి ఆ ఏదో మీరే చూసుకోవాలి కరెక్ట్ పొజిషన్ ఇలా మొహం పెట్టు అలా మొహం పెట్టు మళ్ళీ మాకు పురమాయించడం కాదు మీరే చూసుకోవాలంటే పాంటిన్యూస్గా తీయాలి న్యాచురల్గా తీయాలంటే ఒక నాలుగో ఆరో తీయాలి పుస్తకాలు ఇస్తరణం అనుకుంటే ఆయన పుస్తకాన్ని తీసుకుంటే తీయాలి అంటే అలాంటిది నాలుగు ఫోటోలుంటే అవుతాయి ఆ సమావేశానికి మనకి గుర్తులో ఉన్నప్పుడు ఓ వారం రోజులుగా గుర్తుంటుండే ఇలాంటి సమావేశాలు వస్తూ ఉంటాయి డజన్లకు లేదు ఏది గుర్తు పెట్టుకుంటామో వారం రోజులు గుర్తుంటుంది ఆ వారం రోజులు నాలుగు ఫోటోలు ఈ చోట తిప్పచ్చు నలుగులు సంతోషిస్తారు ఓ ఎప్పుడైనా భవిష్యత్తులో కావాలని ఎవరైనా అంటే తీసి ఇవ్వచ్చు లేకపోతే అలా కూడా కాబట్టి ఒక లిమిట్ లో ఉండాలి అది కూడా మానేస్తే ఏమవుతుంది మంచిది మానేస్తే అది కూడా మానేస్తే కూడా తప్పేం లేదు కాదండి కొంచెం ఉంచుకోవాలి ఓకే గో హైడ్ బ్యాలన్స్ కదా అతి దేనికి పనికి రాదు సర్వత్ర వద్దే పరిష్కృతే పరిష్కృతలోది దేహావయవాపగమే పరిష్కృతో అదే పరిష్కృతం అంటే నఖములు లోమములు పరిష్కారం అంటే అదే అంటే హెయిర్ స్టైలు లోమాలు నఖములు అంటే గోళ్లు ఇవన్నీ కూడా అలంకారం చేసుకుంటే కొన్ని కట్టే హోదాలు పరిస్తే సో దేహావయవములను తొలగించి వేస్తే ఛాయాత్మయందు కూడా అవన్నీ తొలగింపబడిపోతాయి అందుకూడా ఛాయాత్మ కూడా నఖములు లోమములు లేనిదిగా అయిపోతుంది ఏమేవ అస్మిన్ శరీరే నఖలోది దేహావయవత్వ్యవా అంధే చతు అంధోభవతి శ్రామే శ్రామహ అంధ అంటే రెండు కన్ను లేకపోవడం శ్రామహ అంటే ఒక్క కళ్ళు లేకపోవడం తెలిసిపోయింది కదా అది తేడా సో ఇప్పుడు ఈ నఖలోమాదుల్ని తీసుకెస్తారనుకోండి పరిష్కారం చేసినప్పుడు అది ఆ దృష్టాంతంలో ఉండే ఏకదేశం అది ఒక చిన్న ముక్క నఖలోమాదుల్ని ఎప్పుడైతే తీసుకెస్తారో ఛాయా ఛాయ ఎందుకు నఖలో మాదులు పోతున్నాయి కాబట్టి దీన్ని మీరు ఎలా ఎక్స్పెండ్ చేయొచ్చంటే సపోజ్ ఈ దేహంలో రెండు కళ్ళు లేవనుకోండి రెండు కళ్ళు లేకపోతే ఎందుకంటే కన్ను దేహావయవము నఖము కూడా దేహావయవము దేహావయవమై ఉట అనేది రెండింటికి సమానమే నఖాన్ని తొలగించేస్తే ఛాయాత్మలో నఖం ఉంటుందా ఉండదు ఎందువల్ల నఖము దేహావయవం దేహావయవాన్ని తొలగించినప్పుడు దేహఛాయో అవయవము ఉండదు మంచిది అదే ప్రిన్సిపల్ కన్ను కూడా వర్తిస్తుంది కన్ను కూడా దేహావయవమే కనుక కన్ను పోయింది కన్ను లేదనుకోండి లేదంటే కన్ను లేదంటే అది బుద్ధి దగ్గర మూటపడిపోయి ఉందనుకోండి అప్పుడు ఛాయాత్మయందు కూడా కన్ను అట్టిది అవుతుంది కాబట్టి ఈ దేహం అనేది సంఘాతం తప్పిస్తే ఒక సింగిల్ అని కామన్ సింగిల్ ఎంటిటీ అని రియల్ అని మని ఇదంతా కూడా చాలా అజ్ఞానంతో కూడినటువంటి సమాచారం ఒకవేళ దేహము శ్రామమైతే ఛాయ కూడా శ్రామం అయిపోతుంది శ్రామం అంటే ఏదో చెప్తారు శ్రామ స్థిర ఏక నేత్ర అంధత్వత్వాత్ అది ఒక నేత్రము ఒక కన్ను గలవాడు శ్రామహాన మరి ఇంకో కన్న ఏమైంది ఏంటి శుక్రాచార్య అనమాట శ్రావణ అంటే శుక్రాచార్యుడు అంధ అంటే ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడు దేహదృష్ట్యా అంధుడు వివేక దృష్ట్యా కూడా అంధుడే శుక్రాచార్యులు ఒకే కన్నానే అంటారు ఏదో కథ కన్నా ఒక నేత్రము గలవాడు ఒక నేత్రము ఉండడం రెండో నేత్రం ఏమైంది తస్య అంధత్వ గతత్వాత రెండో నేత్రము కోడంటే ఏంటి ఎక్కడికి ఎగిరిపోయిందంటే అంధమైందే నాకు అంధత్వేనా గతత్వం చూపిపోయిందంటే చతుర్నాశిక వాస్తవతి సహ వా ఇంకో అర్థం చెప్తాను కాసుకోండి ఒక అర్థం చెప్పేశారు శ్రామ శబ్దానికి అర్థం చెప్పారండి వా అర్థం కూడా చెప్తాను ఎవడి బుక్ ఎప్పుడు కారుతో అవుతుందో వాడు శ్రామహో బుక్కలా దీవుడి కారుతూ ఉంటుంది వాడు ఫోటో తీశారు ఆ ఫోటో ఎలా ఉంటుందండి శ్రామహగానే ఉంటుంది స్రవతి లేదా కొంతమందికి కళ్ళంబట ఎప్పుడు నీళ్ళు వస్తూ ఉంటాయి అది ఎవరికి వస్తాయో ఈ నల్ల మందు వాళ్ళకి వాళ్ళకి కళ్ళమ్మని నీళ్ళు వస్తూ ఉంటాయి కళ్ళమంది నీళ్లు వస్తున్నాయంటే వాడికి నల్ల మందు తగిన అయింది అనమాట మళ్ళీ ఆ నెల మందు ఏదో చిన్న దానికి ఏదో సంస్కారం ఎదురుపేసి అది మొత్తం వేసుకుని అది నింది కూర్చుంటే మళ్ళీ కళ్ళు అన్నీ చెక్ అవుతాయి అయితే ఒక నేను చూసిన దృష్టాంతం అండి కాబట్టి ఈ డ్రగడిక్స్ కూడా కళ్ళ మని నీళ్ళు వచ్చి వస్తాయి మునుకొస్తుంది ఇలాగొస్తాయి లేకపోతే ఏదైనా రోగ లక్షణం చేత రావచ్చు ఇప్పుడప్పుడు బాగులు వాళ్ళకి కూడా రావచ్చు ఎప్పుడు ఎప్పుడు రాలి అప్పుడే వాడిని శ్రామ అంటారు అప్పుడప్పుడు వస్తే శ్రామహ అంటారు అప్పుడప్పుడు అందరికీ వస్తాయి కాబట్టి అలాంటి లక్షణం కూడా ఉండదు కనుక కళ్ళంపట్టి నీళ్ళు వస్తే ఫోటోగ్రాఫ్ లాగారు అని తీసారు అనుకోండి అలాగే ఉంటుంది కళ్ళు కూడాను ఓకే పరివృక్ణ చిన్న హస్త చిన్న పాదోవా అంతమంది దురదృష్టాలు చేస్తూ ఒక కాలు చేయ తీసేస్తారు అవుతుంది కొట్లాగ యాంపికేషన్ తెచ్చేవారు కాలం యాంపిటేషన్ ఎప్పుడూ చాలా కఠినమైన సమాచారం మానవులు అనేక దుఃఖాలను అనుభవిస్తూ ఉంటారు సంసారంలో దుఃఖాలు ఎక్కువ ఉంటాయి ఎందుకంటే మనం ముందే మేల్కొని శరీరాన్ని మనస్సునే ఆరోగ్యంగా పెట్టుకోవాలి శరీరాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవడం అంటే ఎక్సర్సైజ్ చేసుకోవాలి డైలీ యోగా ఏదైనా చేయగలిగితే మరీ మంచిది ప్రణాయామం చేయాలి ఆహార నియమం పాటించాలి ఇన్ని అఘోర చెప్తే మళ్ళీ ఆ శరీరం డాక్టర్ దగ్గరకి పట్టుకెళ్ళమని గడబడి చేస్తూ ఉంటున్నప్పుడు అది గడబడి చేసినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ దగ్గరకి వెళ్ళడం కూడా అవసరమే అల్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్ అది శరీరారోగ్యాన్ని పరిరక్షించుకోవడం మన వాళ్ళు ఎలా ఉంటారు అంటే శరీరారోగ్యాన్ని చెరగొట్టుకుంటారు భోగాలలో పడి చెరగొట్టుకుంటారు ముప్పై ఏళ్ళకి నలభై ఏళ్లకి డయాబెటీస్ వస్తున్నాయి ఈ మధ్యకాలంలో అందరికీ పురుషులకి స్త్రీలకి కూడా ఎందుకంటే వీళ్ళు తినే ఆహారము అంత అంత దుష్టమైన ఆహారం ఉదాహరణకి సమాజంలో మిల్లు బియ్యం వచ్చేసింది యూనివర్సల్ అయిపోయింది మిల్లు బియ్యం మిల్లు బియ్యం బ్రౌన్ రైస్ తినండి మిల్లు బియ్యం తిన్నా బ్రౌన్ రైస్ తినండి వై యూ గో ఫర్ వైట్ రైస్ బ్రౌన్ రైస్ తినండి బ్రౌన్ రైస్ దొరుకుతుందా బ్రౌన్ రైస్ తినండి తెల్లగా మల్లెపూలా ఉంటాయి కాదు ఖరీదు కొంతమందికి పొదుపు అలవాటు వాడు వంకాయ ఐదు రూపాయలు అన్నాడు అనుకోండి బీరకాయ ఏడు రూపాయలు అన్నా అనుకోండి తవరకా ఉంటుంది లేక కొంచెం కూర అవుతుంది ఆదా అవుతుందని వీడు వంకాయ కొంటానని తప్పిస్తే బీరకాయ కొంట ఆదా చేయటం పొదుపు కూరల వాళ్ళ దగ్గరికి వచ్చేప్పుడు మొత్తం పొదుపు అంటాను ఏ కూతురుకో కట్టణంలో ఈ పొలబంధం కూడా అక్కడ పోతుంది అవుతుంది లేకపోతే ఏదైనా రోగం వస్తే డాక్టర్లు గుర్తించుకుంటారు మనం చెప్పి మనం పొరుగు చేసిందంటే వాళ్ళు గుచ్చేసుకుంటారు ఏం నిఘలీదు ఏలేదు కాబట్టి అలా ఉండకూడదు బ్రౌన్ రైస్ తినాలి ఎందుకంటే డైబెటీస్కి ప్రధాన కారణం ఇప్పుడు భారతదేశాన్ని డైబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ వర్ణిస్తున్నారండి ఈ మీరు వింటున్నారా ఈ సమాచారం కూడా డైబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ వందకి ముఫై ఐదు మంది ఈనాడు డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారంటే మీరు ఆశ్చర్యపోతారు హైదరాబాద్ లో డయాబెటీస్ రిసెప్ట్ సింటమ్స్ డయాబెటిక్ స్పెషలిస్ట్ అంతా డయాబెటీస్ మీద నడిచిపోతూ ఉంటుంది నేను ఇవాళ ఒక పెద్ద ఆయన్ని కలిశాను ఇలా లోక ప్రఖ్యాతి చెందిన వ్యక్తి ప్రపంచంలో ప్రఖ్యాతి చెందారు అన్ని అవార్డులోకి తీసుకున్నారు డయాబెటీస్ ఉంది ఎంత కాలం నుంచి ఉందంటే ముప్పై ఐదు ఏళ్ల నుంచి ఉంది చెప్తా ఆయనకి వయసు డెబ్బై డెబ్బై ఐదో ఉంటాయి అంటే నలభై వేలకి డయాబెటీస్ ఒప్పేసిందనమాట అది ఇంక పోయేది కాదు పెట్టేది కాదు ఒక్క బిసరు శ్రద్ధ తీసుకుంటే వచ్చేది కాదు ఒకవేళ వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకుంటే తొలగిపోయేది తగ్గేది పోయేది కూడా ఇది ఏదో జెనిటిక్టీవోకుండా ఉంటే అది పోవాలని నేను ఒప్పుకుంటాను కానీ మనం మిల్లు రైస్ తినడం మానేసి బ్రౌన్ రైస్ తినడానికి ఏంటి అంటే దానికి ఒక రూపాయలు ఖరీదు ఎక్కువ రూపాయి కాదు రెండు రూపాయలు ఖరీదు ఎక్కువ మీరు నెలకి ఎన్ని కేజీలు భోజనం చేస్తారు ఎన్ని కేజీలు బియ్యం భోజనం చేస్తారు ఓ వంద కేజీలు బియ్యం ఖర్చు అవుతుంది అనుకోండి పెద్ద ఇంట్లో సపోజ్ ఓ క్వింటల్ వంద కేజీల బియ్యం మీకు ఖర్చు అనుకోండి నెలకి రెండు రెండు రూపాయలు ఎక్కువ ఛార్జ్ పెట్టుకున్నారనుకోండి మీకు నెలకు ఎంత అదనపు ఖర్చు అయింది రెండు అయింది మీరు కారు నడుపుతుంటే పెట్రోల్కి ఎంత అవుతుంది కోట నడుపుతుంటే పెట్రోల్కి ఎంత అవుతుంది పెట్రోల్ ఛార్జీలు నలభై పూర్వం ముప్పై ఉండేది నలభై అయింది నలభై నలభై ఐదు అయింది నలభై అయితే మానేస్తున్నారా మీరు ఏమన్నా ఏదైనా ఇంటే ప్రిసర్వ్ పోనీ కారు తిప్పడం మానేశారా స్కూటర్ తిప్పడం మానేశారా పాఠానికి రెండు పాఠానికి వద్దని నేను అన్నా కొంచెం ఆప్టిమైజ్ చేసుకుని కారు తిప్పడం మానేసి స్కూటర్ మీద వెళ్ళి లేకపోతే స్కూటర్ తిప్పడం మానేసి బస్సు మీద వెళ్ళి ఎలా చేయించినారా ఎప్పుడైనా చేయలేదు వాడు పెంచి ధర పెంచితేనే ఉంటాడు మనం పెట్రోల్ పోటీకుని మనం తిరిగేసుకుందామంటాం పోనీ అక్కడ తెచ్చిన ఖర్చులు రెండు వందలు పెట్టడానికి వెనుకాడనప్పుడు దీంట్లో రెండు వందలు పెట్టి ఎందుకంటే గ్లైసమిక్ ఇండెక్స్ దాట్ ఈస్ ది సింగిల్ ఫ్యాక్టర్ సింగిల్ ఫ్యాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ డైబెటీస్ సింగిల్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అన్నం కలుపుకు తినేస్తారు మొత్తం అంతా కూడా నోట్లో ఉండగానే షుగర్ కింద బ్రేక్ అయిపోతుంది నోట్లో ఉండగానే సగం అంతా కూడా బ్రేక్ అయిపోతుంది లాలాజలంలో ఉండే ఎంజైన్స్ కింద ఆ తర్వాత కడుపులోకి వెళ్ళి తక్కువ మని మొత్తం రైస్ అంతా కూడా షుగర్ కింద బ్రేక్ అయిపోతుంది బ్రేక్ అయిపోయి మొత్తం షుగర్ అంతా కూడా ఒక్కసారిగా వచ్చేస్తుంది సిస్టమ్ లో ఇప్పుడు సపోజ్ మీరు సపోజ్ థౌజండ్ క్యాలరీస్ భోజనం చేశారనుకోండి థౌజండ్ క్యాలరీస్ లో రైస్ మేజర్ ఐటమ్ ఉంటుంది సిదన్న హండ్రెడ్ క్యాలరీస్ మొత్తం షుగర్ ఒక్కసారిగా లీవర్ మీద పడుతుంది అండి ఆ లివర్ మొత్తం దాన్ని ప్రాసెస్ చేయాల్సి ఉంది ఆ లివర్ మీద ఎంత ప్రెషర్ పడుతుందంటే దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు చిన్న టళ్ళు పంపు పెట్టి వేర్థ ట్యాంకర్ లో ఉన్న నీళ్లని ఈ తుళ్ళు పంపు తోటి దీన్ని తిప్పి తిప్పి తోడి తోడి తిప్పి తిప్పి తోడి తోడి చేస్తుంటే ఆ పంపు ఏమైపోతుంది దాని స్ట్రెంగ్త్ వీకెన్ అయిపోయి దాని స్ట్రెంగ్త్ పోతుంది అది కొలాక్స్ అయిపోతుంది ఆ పంపు లేవర్ మీద అటువంటి ప్రెషర్ పెట్టిన వాళ్ళు లివర్ ఇస్కి మేజర్ ఆర్గన్ వ్యక్తి ప్రాసెస్ ఆల్ దిస్ ఈ గ్లైసమిక్ ఇండక్షన్ అనేది ఏమిటంటే ఈ అమౌంట్ ఆఫ్ షుగర్ ది లివర్ ప్రాసెసెస్ వస్తాయి గంటకి ఎంత షుగర్ చేస్తుంది మీరు కనుక మిల్ రైస్ తింటే మొత్తం గంటలోనో రెండు గంటల్లోనో సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ అది ప్రాసెస్ చేయాలి మీరు బ్రౌన్ రైస్ తింటే అదే సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ మీరేం తక్కువ తినాలని కాదు అదే తింటే ఈ సెవెన్ హండ్రెడ్ క్యాలరీస్ ని ప్రాసెస్ చేయడానికి దానికి ఫైవ్ సిక్స్ అవర్స్ టైం దొరుకుతుంది అట్లీస్ట్ డబుల్ డి టైం దొరుకుతుంది ఎందుకంటే బ్రౌన్ రైస్ దిగింత అవడానికి టైం పడుతుంది స్లోగా దిగింతి గ్రేట్ అవుతుంది హాఫ్ ది టైమ్ లో అయిపోయి డబుల్ డి టైం పడుతుంది కాబట్టి లివర్ మీదకి మీకు షుగర్ రిలీజ్ సిస్టమే స్లో రిలీజ్ మెడిసిన్ అంటారు చూడండి అంతేతనే గ్లైసినిక్ ఇండెక్స్ వైట్ రైస్ వన్ ట్వంటీ అయితే వీడికి థర్టీ ఓ ఫార్టీ ఉంది అంటే వన్ ట్వంటీ యూనిట్స్ క్యాలరీస్ అది రిలీజ్ చేస్తే గివెన్ టైం ఇది థర్టీ ఫార్టీ రిలీజ్ మనం భోజనం తక్కువ చేస్తా సేమ్ భోజనం చేస్తాం బ్రౌన్ రైస్ తినాలి మిల్లు రైస్ తినకూడదు భారతదేశం అంతా మిల్లు రైస్ ఎప్పుడైతే తినడం మొదలు Diabetes-ki డీటీస్ కి మీరు రాజమార్గాన్ని ఓపెన్ చేసినట్టు అయితే డబ్బులు బియ్యం కానీ బ్రౌన్ రైస్ కానీ నేను డబ్బులు బియ్యం తింటారా బాయిల్ రైస్ తింటారా దాల్స్ ఐమ్ ఓన్లీ సేమ్ బ్రౌన్ రైస్ బాయిల్డ్ రైస్ rice. ఈస్ బ్రౌన్ రైస్ డబ్బులు బియ్యం మీకు దొరకడానికి కష్టం అవ్వదు brown rice is more easily available. దబ్బుడు బియ్యం ఆ పోల్ అండి విటమిన్ అలాంటి పెట్టండి దమ్ముడు బియ్యం శ్రేష్ఠం నేను కాదన్నా కానీ బ్రౌన్ రైస్ కూడా శ్రేష్ఠం బ్రౌన్ రైస్ లో కూడా ఇది బ్రౌన్ రైస్ అంటే బాయిల్డ్ రైస్ ఇప్పుడు బ్రౌన్ రైస్ అనేది బాయిల్డ్ రైస్ అని కాదు ఇది బ్రౌన్ కవరు పోని రైస్ అని అర్థం ైస్ అని అర్థం అది మీకు దంప్యానికి పోదు బాయిల్డ్ రైస్ పోదు కేరళ రైస్ దానికి పోదు డంపృదయ్యానికి పోదు కాబట్టి ఇదేనా అదేనా మొత్తానికి బ్రౌన్ గా ఉండాలి రైస్ వైట్ గా ఉండకూడదు అది సంగతి పాలిస్డ్ రైస్ కాకూడదు పాలిస్డ్ రైస్ అసలు ఓ డాక్టర్ చెప్పాడు నాకు స్వామి వివర్ బాడీ you trying to your body don't eat anything processed no. <laughs> i mean na a roju nunchi ah bread nenu konukunna bread eppudu whole wheat bread avvuthundi white bread nenu mutthu konanu neeru bread pinthe telusthundi roju bread tanake pinthe dantlo unde ruchi telusthundi white bread chaala ruchi ga untundi ah whole wheat bread untundi edo okka tappu varuthundi konchu ruchi takkundi వైట్ వైట్ బ్రెడ్కి ఉండే టేస్ట్ దాని సుగంధం దీనికుంటాం అయినా నో టేస్ట్ అదే తీసుకోవటం తర్వాత పప్పులు తింటే ఎప్పుడు కూడా చాయపప్పు అనేది అసలు ముట్టుకోకూడదు అంటే కవర్ తీసేసిన పప్పు ముట్టుకోకూడదు పప్పు అంటే కవర్ ఉన్న పప్పు తిన్నాం శనగలంటే కవరున్న శనగలై తిన్నాం వేరుశెనక్కాయలు అంటే కవరున్న వేరుశెనకాయలు అయి తిన్నాం పైన కవర్ ఉండాలి కవర్ తీసుకేసింది అసలు ముట్టుకునే పని లేదు అది పక్కన పెట్టేట మీకు వేరుసిన గుడ్లు ఉన్నాయనుకోండి అమెరికాలో రెండు రకాల వేరుసిన గుడ్లు అమ్ముతారు ఒకటి కవర్ ఉన్నది రెండు కవర్ లేనది కవర్ ఉన్నది వస్తే నేను తీసుకునే ఏదో కొద్దిగా అంటే అదే కూర్చుంది ఏంటో అంటానని కాదు రోడ్లో రెండు వేసుకుంటాను కవర్ లేని కనుకొస్తే పక్కన పెట్టేస్తాను పక్కన పెట్టేటంటే ముక్క తీసుకున్నా ఐ డోట్ దో సరే ఇంప్రిన్సిపుల్ పాలిష్డ్ ఫుడ్ దేవినా సరే పాలిష్ అంటే డోంట్ టచ్ ఇట్ మీకు డయాబెటీస్ దర్యాప్తు రాదు వెనక దారుదం కాలకు వచ్చినా కంట్రోల్లో ఉన్నాను అది ఫోన్లండి నాకు తెలుసున్నా సూత్రం అది ఈ మధ్యన అందరికీ చెప్తున్నారు అది టీవీలోనూ రేడియోల్లోనూ నేను చెప్పిన మాటలు చెప్తున్నా వాళ్ళు చెప్పింది వినే నేను చెప్తున్నాను నేనే డాక్టర్ నా వాళ్ళు చెప్పింది వినే నేను చెప్తున్నా సో ఎనీవే అనారోగ్యాలు వస్తాయి కాశాత్ గా ఉండాల్సి ఉంటుంది సో పదివృక్కన చిన్న హస్త కాలు కట్ అయిపోయింది చేయి కట్ అయిపోయింది అది మీరు ఛాయాత్మలో అది కూడా పోతుంది శ్రామే పరివృష్ణే వాయాత్మాపి దేహానికి ఏదైనా లోతుంటే శ్రామము అంటే ఏదో ముక్కు కారుతో ఉండడం ఏదో అలాంటి లోతుంటే ఛాయాత్మ కూడా అలాగే ఉంటుంది దేహానికి ఏదైనా ఒక అంగము లోపిస్తే వేలు తిరిగిందనుకోండి ఛాయాత్మ కూడా అలాగే ఉంటుంది తథా అస్తి దేహస్య నాశమను ఏ ఆఖరుగా ఈ దేహాన్ని నశించినప్పుడు ఈ ఛాయాత్మ కూడా నశించిపోతుంది దీని వద్ద ఏం తెలుసు అంటే అవినాశి అభయము అనే లక్షణాలని మీరు ఛాయాత్మకు పెట్టడానికి అవకాశం లేదు ఓం పూర్ణ పూర్ణమి అదే ఆఫ్ బాగా